పరిశుధులకు దేవా చేస్తే మీకు వందాలనైనా కాలమంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి మీ యొక్క సన్నిధి మమ్మల్ని మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా ప్రభావ ఆ యొక్క కలువరిసలలో మా యొక్క పాపములను శాపములను రోగములను వ్యసనములను మీరు భరించిన మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రవ్వ అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం చంద్రీ మీ యొక్క కృపలో మమ్మల్ని మరోసారి జ్ఞాపకం చేసుకునేందుకు మీకెంతో వదనాలు ప్రవ్వ మీ యొక్క పరిశుద్ధాత్మని కుమరించి ప్రవ్వ మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేసినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వ ఈ దినం మీ యొక్క కృపా సింహాసాన్ని మేము ఆశ్రయించడానికి వచ్చినాం ప్రవ్వ మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వ మీ కోరుకు యోగ్యం కలిగి యోగ్యతగా జీవించే బిడల్గా మమ్మల్ని తయారు చేయండి యథార్థతతో పరిశుతతో మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా మా యొక్క స్వార్థము ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం మా యొక్క మనసుని తొలగించండి మీ యొక్క మనసుకు మేము చోటించాలా మీ యొక్క తలపులకు మేము చోటించాలా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ఓ ప్రభావ గత కాలం నుంచి నేనా గత వారం నుండి మేము ఆ యొక్క అనే గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ప్రవ్వా మాతో మాట్లాడండి ప్రవ్వ అందులోని సత్యాలను మేము గ్రహించలాగిన ప్రవ్వ మా యొక్క ఆత్మీయ నేతలను విపమని మీరు తప్ప ఎవరు విప్పరు ప్రవ్వా ఓ రాజా ఈ దేవత మీ బిడలకి గుడితనం కల్పిస్తుంది ప్రవ్వా కానీ మీరు తప్ప ఎవరు మీ బిడ్డలకి ఆ గుడితనం తొలగించలేరనైనా కాబట్టి పని మేము ప్రార్థిస్తుండగా ప్రభా ఈ యొక్క గుడ్డితనం నుంచి గొప్ప జనానికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా వారికి మేము ప్రకటించాలా ప్రవ్వ కొంత కష్టంగానే ఉంటుంది నేను కానీ ప్రభావ మీ కాడి ఎంతో సులువైంది ప్రవ్వ కాబట్టి అది మేము జ్ఞాపకం చేసుకుని ఓ ప్రభా మేం ప్రయాసపడుతుండగా దానికి తగిన ప్రతిఫలం దయచేయమని మీకొరకు సాక్ష్యులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెయ ఈరోజు ఎంత నవంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు పేల పద సంవత్సరం అంటే ఇంకా బహు త్వరగా ఈ యొక్క సంవత్సరం గతించిపోతుంది కదా మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి అన్న విషయాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ఆయన కృప మటుకు మన జీవితంలో గతించిపోదు ఎందుకు ఆయనతో పాటు మనం శాశ్వతంగా ఉండబోతున్నాం అందు మనకి మన ప్రభు ఆ కృపను అనుగ్రహించింది కాటి మనం ఎల్లప్పుడూ తన కృపని తలపోసుకుంటూ తనని మహిమపరుస్తూ జీవించాలా అదే మనకు చాలా అవసరం అదే రీతిగా మనకిచ్చిన పనిలో మనం యథాతథతో విశ్వాస సహితంగా సేవ చేయాలా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం తీసుకోవాలా ఎక్కడ మనము నిర్లక్ష్యంగా ఉన్నాం అది మనం పరిశీలించుకోవాలా ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో అక్కడ మన జీవితాన్ని సరి చేసుకోవాలా ఎందుకంటే ఆయనకి నిర్లక్ష్యంగా ఉండే సేవకులు ఇష్టం లేదు తను తిరిగి వచ్చేంత వరకు వచ్చే వరకు ఏ ఎవడు పనిలో నిమగ్నం అయి ఉంటాడో అతను మెచ్చుకుంటాడు వానికే తగిన జీతం ఇస్తాడు అని చెప్పాడు కాబట్టి ఆయన వచ్చే ఆయన రాకడం పర్యంతరము మనము ఈ యొక్క సేవా కులంలో మన సేవా జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ పోవాలా కష్టాలు వస్తూ ఉంటాయి బలహీనతలు వస్తూ ఉంటాయి వాటి ఎందుకంటే మనకి సత్యాన్ని బయలుపరచం మనం తప్పు చేయలేం మనం పాపం చేయలేము కాబట్టి వాటిని ఛేదించుకుంటూ ముందుకు పోతున్న శర్ర బలహీనతలు వస్తా ఉంటాయి మనకి దేవుడు జ్ఞానం కూడా ఇచ్చిండు నీ బలహీనతలు నువ్వు ఎట్లా విజయం పొందాలా ఆయననే స్వస్థపరిచేవాడు అది సంపూర్ణంగా విశ్వసిస్తాం కానీ చేస్తారా తెచ్చుకుంటే చేస్తార అనారోగ్యాలు తెచ్చుకుంటే కాబట్టి ఆయనని మనము అబద్ధునికి చేయకూడదు కాబట్టి ఆయన ఇచ్చిన జ్ఞానని వాడుకోవాలా ఆయన మహిమ కొరకు మన శిరాలని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి విమోచన దినం వరకు అనుంది వాక్యం మన శరళన జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి పోయిన వారము జపనియా ప్రవక్త యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన జపన్య మనం ఒకవి సత్యాన్ని గ్రహించాలా మరోసారి జ్ఞాపకార్థంగా ఏంది అంటే చిన్న ప్రవక్తలంతా మాత్రాన వాళ్ల ప్రవచనాలు తక్కువ విలువ కలిగినవి కావు పెద్ద ప్రవక్తల ప్రవచనాలు ఎంత బలమైనవి చిన్న ప్రవక్తల ప్రవచనాలు కూడా అంతే బలమైనవి ఇంకో రీతిగా చూస్తే వాటిని మించి ఉన్నవి అని కూడా మనం గ్రహించగలుగుతున్నాం ఎందుకంటే అవి మన కాలంలో వాటి యొక్క సత్యాలు మనము మనకి ప్రభు బయల్పరుస్తున్నాడు కాబట్టి చిన్న ప్రవర్తనలో ఉన్న రహస్యాలని దేవుడు ఎంతగానో జాగ్రత్తగా దాచిపెట్టిన వాటిని కొన్ని పేల సంవత్సరాలు కదా కొన్ని పేల సంవత్సరాలు రెండు సంవత్సరాలకు ముందు అంటే ఆరు వేలు ఆరు వందలు జరిగిన విషయాలని దేవుడు మన కాలంలో బయలుపరుస్తున్నట్టే వాటిని ఎంత జాగ్రత్తగా దేవుడు వాటిని దాచిపెట్టింది ఎందుకు దాచిపెట్టిండు ఒక తరం వారి కోరికని అన్న విషయాన్ని మనము జ్ఞాపకం తీసుకుంటాం చూడండి ద్వితీయోపదేశ కాండము దాని తర్వాత మనం జపన్యాగనొస్తాం ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ద్వితీయోపదేశము ఇరవై అధ్యాయము ఇరవై వచనం రహస్యములు మన దేవుడైన యోహో వాకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్న ప్రతి రహస్యము మన ప్రభుదే మన దేవుండే సరే పాత నిబంధన కాలంలో యహోవా అంటున్నాం మన దేవునికి కృత నిబంధన కాలంలో ఏసు ప్రభు అంటున్నాం మనం కదా యేసుక్రీస్తు అంటున్నాం యహోవా అంటే జీవం గల దేవుడు అనర్థం యేసు అంటే రక్షకుడు అనర్థం కాబట్టి దాన్ని సంపూర్తి అయింది జీవం దేవుడు తప్ప ఎవడు మనల్ని రక్షించలేడు తెప్పయ్యూ రాళ్లు రప్పలు మనల్ని రక్షించవు కాబట్టి జీవంగల దేవుడే మనని రక్షించేవాడు కాబట్టి జీవం దేవుడే యేసు ప్రభు అన్న సత్యాని మనం సంపూర్ణంగా ఈరోజు చూసుకోవాలా కాబట్టి రహస్యములు మన దేవుడిన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచపరుచున్నవి ఎల్లప్పుడూ మనవో మన సంతతి వారివో అగునని చెప్పురు భవిష్యత్తులో జరగబోయని చెప్తున్నాడు రహస్యములు మన ప్రభువి అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నింటినీ అనుసరించినప్పుడు అనుసరించడం అంటే బాగా అర్థం చేసుకోండి పుత్త చదివేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని నీ జీవితంలో అవలంబించుకోవాలా అనుసరించాలంటే నువ్వు ప్రకటించాలా అనుసరించడం అంటే నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రభు సంపూర్ణంగా స్వీకరిస్తూ నాకు బయలుపరచబడ్డ ఈ సత్యాన్ని డౌట్ పడేది ఎందుకంటే ఎందుకు డౌట్ పడతాం నీకు అవి సంపూర్ణంగా బయలుపరచబడినా ఇంకా డౌట్ పడినది లేనేలేదు సరే క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే బెరియన్ల గురించి మనం అపుష్టకరణాలు ఎన్నిసార్లు ధనించినాం బెరియన్లు వీరు తెసలోనికుల గనులు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిండు ఎందుకు సాక్ష్యం ఇచ్చిండు వాళ్ళు ఎందుకు గనులు ఎందుకు గనులు అంటే తెసలోనికులే చాలా బైబుల్ జ్ఞానం ఉన్నవారైతే వారి వీరు ఇంకా బైబుల్ జ్ఞానం గలవారు తెశలోనికులు గుడ్డిగా నమ్మిండ్రు కొన్ని వాక్యాలు పైగా ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన రహస్యములతో కూడిన బోధలు అనే ఆసక్తి వాళ్ళకి ఎక్కువ ఉండే ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి సరే తెలుసుకోవాలనే తప్పని మంచిదే కానీ సమస్తము ప్రభులోనే ఉన్నవి బుద్ది జ్ఞానములు సర్వసంపదలు అయిన ఎందే గుప్తములయ్య ఉన్నవి అన్న సత్యము మనకు అర్థమైంది కానీ దేశంలో ఎందుకు అర్థం కాలే అందుకే వారిని హెచ్చరిస్తూ అరితగా రాసింది చనిపోయిన వారి కంటే నిద్రించిన వారి కంటే ముందు మనము పోము అని హెచ్చరించిందా కానీ ఈ రోజు అందరూ ఏమనుకుంటారు ముందు వెళ్లిపోతాం మేము సమాంతంగా వెళ్ళిపోతాం ఇది అబద్దం కాబట్టి తెసలో నీకుల కంటే వీరు ఎందుకు గనులు అంటే వీరు వీరి దగ్గరకు వచ్చిన వారిని అందరినీ వారు పరిశీలించి వారు చెప్తున్న వాక్యము సత్యమా కాదా ధర్మశాస్త్రానికి అనుసారంగా ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించిన వాళ్ళు అందుకే వారు గనులు కాబట్టి వెరియా సంఘము అని పేరు పెట్టుకున్నంత మాత్రంనా నువ్వు గనులు కావు పేరులో ఏమి లేదు దానికి తగినట్లు జీవించాలా కాబట్టిరియన్లు ఎందుకు గనులంటే వారి జీవన విధానం పౌలు శిలలను కూడా వాళ్ళు విడిచిపెట్టలే పౌలు శిలలు చెప్తున్న వాక్యం కూడా ధర్మశాస్త్రాన్ని అనుసారంగా ఉందా లేదా అని పరిశీలించు ఎందుకంటే దేవుడు కూడా మనల్ని హెచ్చరించు వచ్చే యోహాను పత్రికలో మనం చూస్తాం కదా ప్రతి ఆత్మను వివేచించుట నీ బాధ్యత ప్రతి ఆత్మ అంటే ఆత్మ కళ్ళగా అనిపించదు కదా అది ఆత్మ ఒకటి నీ దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడి నుంచి వచ్చిన దుష్టి నుంచి వచ్చిన వాడా అనేది వివేచించే బాధ్యత నీది కాబట్టి నీకు వివేచనవరం అవసరం నీకు వివేచనవరం అవసరం ఎవరిస్తారు వివేచనవరం ప్రభు తప్ప ఎవరెవరు ఎందుకు ఇవ్వడానికి వివేచనవరం అనే కులము వరం యొక్క విలువ దాని యొక్క సత్యము తెలియకుండా ఆపేక్షిస్తూ ఉంటాం నీకు వరం ఎందుకు స్వస్థత వరము అంటారు అది ఎవరికి రోగికి స్వస్థత స్వస్థ పరిచే వరం నాకు ఇచ్చేది దేవుడు అని చాలా చెప్తా ఉంటారు పాస్టర్స్ నీకు ఇవ్వరు ఎందుకంటే వరము కొంతకున్నవానికి బహుమానము కొందుకున్న వానికి కానీ ఇచ్చటానికి కాదు ఇప్పుడు జేబుల నుంచి డబ్బులు తీసే చిన్నబాబుకి ఇస్తాను అది ఎవరికి గిఫ్ట్ తీసుకున్న వాడికే కాబట్టి స్వతత వరం అనేది కూడా రోగికి స్వత వరం వాడు ఎంతో కాలంగా దీర్ఘకాలంగా రోగంగా రోగగ్రస్తుడైనాడు కాబట్టి వాని పట్ల దేవుడు కనికరం చూపించి వానికి స్వత ఇస్తున్నాడు అది వారికి బహుమానం మీలో కొందరు రోగుగ్రస్తులై ఉన్నారు కాబట్టి కొందరికి స్వస్థపరచే వనం కొందరి కొందరికి అద్భుతాల వరం కొందరికి భాషలు చెప్పేవారం భాషల వనము కొందరికి భాషలు అర్థం చేసేవరం ఇట్లా కొందరికి తన ఇష్టాన్ని చొప్పుననే పంచిపెడుతున్నాడు కాబట్టి స్వస్థత అనేది కూడా ఆయన ఇచ్చే వరం సరే ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుతున్నాం కొరంతి సంఘము ఆ రీతిగా తయారైంది పిచ్చి పిచ్చి బోధనలతో కాబట్టి వారిని సరిచేయడానికి కొరకు పౌలు ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడే అర్థం చేసుకోండి రహస్యములు మన దేవుని చందును మన దేవునికే చెందును కానీ ఎప్పుడైతే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటిని అనుసరించి నడుచుకుంటే అనుసరించడం అంటే ప్రతిరోజు దాన్ని అవలంబించుకోవాలా నీకు బయలుపరచబడ్డ సత్యం అవలంబించుకోవాలా దాన్ని అదని ప్రకటించాలా నీకు అంత అనుమానమించట్లేదు వివేచించట బాధ్యత నీది బెర్యల్ వివేచించినట్లు వివేచించాలా అందులో సత్యాన్ని గ్రహించాలా అనుసరించాలా దాన్ని నీ జీవితాల్లో పాటించాలా అంటే అనుసరించినప్పుడు పాటించినప్పుడే బాగా అర్థం చేసుకోండి ఇతరులు నిన్ను చూస్తారు పాటించాలంటే ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేస్తేనే ఎదుటి వ్యక్తి చూస్తాడు కాబట్టి నువ్వు ఆ రీతిగా చేస్తేనే ఈ రహస్యంలో నీవైతే చూడండి కింద మీరు వాటిని అనుసరించి నడుచుకున్నట్లు బయల్పరచబడినవి ఎల్లప్పుడు మనవియూ మన సంతతి వారి వ్యూ అవి నేను చెప్పుదురు కాబట్టి భవిష్యత్ ఏం జరగబోతుంది ఎప్పుడైతే ఈ రహస్యములు నీవు నీవి కావాలా అంటే అందులో దాచబడ్డ సత్యాలన్నీ నీకు బయలుపరచబడాలంటే నువ్వు వీటన్నిటినీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సత్యాన్ని నువ్వు నెరవేర్చాలా నీ జీవితంలో పాటించుకోవాలా ఒక రెండు వారాల క్రితం ఉన్న వ్యక్తి వచ్చింది మన యశ్ ప్రభు మనకింక ఏ దోఖాలు లేదు సార్ అంటున్నాడు మనకింక ఏ దోఖాలు లేదు ఎందుకంటే ఆయన శిల మీద మరణించాక అన్నింటినీ కొట్టివేసిండు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండ అప్పుడు నాకు పక్కన వెలిగింది ఎందుకంటే నేను సాధారణంగా టీవీ చూడను ఎవరి ఇంటికి పోతే టీవీలు పెడతారు కదా ఆ రోజు ఒకరింటికి పోతే దానికంటే ముందు ఒకరింటికి పోతే ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఈయన ఏ చర్చికి పోతాడో ఆ పాస్టర్ మాట్లాడింది ముందే నిన్న ఈయన చెప్పేది ఆ పాస్టర్ చెప్పేది ఒకటే ఉంది అప్పుడే అనుకున్న ఈ ఈ వ్యక్తి ఆ పాస్టర్ బోధలో ఉన్నాడు ఆ పాస్ సేవకి వెళ్తాడు ఆయన మాట్లాడుతున్నాడు నతినత్తిగా మాట్లాడుతున్నాడు టీవీలో ఆయన శిలో మరణం వలన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు అని చెప్తున్నాడు లక్షలాది ప్రజలు వింటున్నారు ఈయన నా దగ్గరకు వచ్చి కొన్ని కొంతకాలం తర్వాత రెండు వారాల వచ్చి ఆయన సరే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు కాబట్టి మనం ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించాలవసరం లేదన్నాడు అప్పుడైనా నువ్వు దొగతనం చేస్తావా నువ్వు వ్యభిచరిస్తావా అబద్ద సాక్ష్యం పలుకుతావా నీ పొరుగు మంది ఏదైనా ఆశిస్తావా నరహత్య చేస్తావా అవన్నీ చేస్తావు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించావనట్టే కదా నువ్వు ఇప్పుడే చెప్తున్నా ధర్మం పాటించినట్టు నువ్వు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించినవాడు ఆయన కొట్టివేసేవాడు కాదు అటువంటి అబద్దపోతం ఇది సైతాన్ ట్విస్ట్ అంటారు దీన్ని సైతాన్ ఎప్పుడు ట్విస్ట్ చేస్తాడు వాక్యాన్ని మనము పాపం చేసినా ఆటోమేటిక్గా పాపంలన్నీ కొట్టివేయబడతాయంట ఆయన చెప్తున్నాడు అప్పుడు నేను ఆయనకి ఈ వాక్యం చూపిస్తున్నా రెండో పేతురాష్ట పత్రిక మొదటి అధ్యాయం చూడండి రెండో పేతురాష్ట పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం చదవండి పేతురాష్ట రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం ఆయన ధర్మశాస్తాన్ని కొట్టివేసిండు నువ్వు రక్షణ పొందిన వారివి నువ్వు పాపం చేసినా నీ పాపాలు క్షమించేస్తాడు మనం చేయం పాపం అంటుండ మళ్ళా కానీ నువ్వు పాపం చేసినా ఒకవేళ తప్పులు చేసినా అవి లెక్కకు రావంట ఎందుకంటే మరణకరమైన పాపముంది మరణకరం గాని పాపముంది అని చెప్తున్నాడు అంటే పాపం చేయొచ్చు అని హెచ్చరిస్తున్నాడు చూడండి ఏమంటుంది అక్కడ వాక్యం కేతురాస రెండో పత్రిక మొదట ధ్యాన్ పదో వచనం మరీ జాగ్రత్త పలుడి మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా మీ పిలుపు మీ ఏర్పాటు మీరందరు పిలువబడ్డవారు పెళ్లి విందు పిలబడ్డారని మనం చూస్తాం కదా అందరూ పిలవబడ్డ వాళ్లే ఏర్పరచబడ్డవారు కదా కానీ ఆ ఏర్పరచ ఆ ఏర్పాటును కూడా మీరు నిశ్చయం చేసుకోవాలా మీ పిలుపు మీ ఏర్పాటు మిమ్మల్ని పిలిచడు ఆయన మీ కొరకు చనిపోయిండు కరెక్టే మీరు స్వీకరించు అంటే మీరు ఏర్పరచబడ్డవారు ఎప్పుడైతే మరణాన్ని స్వీకరిస్తామో ఆయన మరణం నా కొరకు మరణించండు అని స్వీకరిస్తామో ఆ సత్యాన్ని గ్రహిస్తామో మనం అతనికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో నువ్వు ఏర్పాట్లో ఉన్నవాడివి ఆయనకు ఆయనకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు నువ్వు ఏర్పరచబడేవాడివి ఆయన పిలుపుకి స్పందించి రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏర్పరచబడ్డవాడివి అయితే ఆ పిలుపును ఆ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలంట యొక్క మేక్ ఇట్ ష్యూర్ అంటున్నాడు అక్కడ వాక్యం అంటే కేవలం ఒకసారి రక్షణ వద్దే సరిపోదు దాన్ని నిశ్చయం చేసుకోవాలా దాన్ని నిశ్చయం చేసుకునే మరీ జాగ్రత్త నిశ్చయం చేసుకోవాలా చాలా జాగ్రత్త ఎందుకు జాగ్రత్త నువ్వు నిశ్చయం కదా ఆల్రెడీ నీ రక్షణ నిశ్చయం అయిపోతే ఎందుకు దాని గురించి జాగ్రత్త పడాల నీ పది రూపాయలు ఇస్తాను ఏ జాగ్రత్త అంటే అర్థమేంది రోడ్ మీద పడేసుకోకు అని అర్థం దాని జాగ్రత్తగా నీ జేబులో పెట్టుకో అర్థం కాబట్టి నీ రక్షణను పడేసుకుంటావు నీ రక్షణ నుంచి నువ్వు తొలిగిపోతావు నీ ఏర్పాటు నుంచి నువ్వు తప్పిపోతావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మీరు మరీ జాగ్రత్త దాని గురించి అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించుండు ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిండు దాన్ని కొట్టివేయడానికి రాలేదైనా దాని దాన్ని కొట్టివేయడానికి రాలేదు దాన్ని నిర్వర్తించడానికి వచ్చినట్టా ధర్మశాస్త్రాన్ని సంపూర్తించడానికి వచ్చినట్టే ప్రవక్తలు నా గురించి ప్రకటించు దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చినా అనడర్మశాస్తాన్ని నెరవేర్చడానికి వచ్చినా గానీ దాన్ని కొట్టివ్వడానికి రాలేదన్నాడు ఈయన ఉల్టా చెప్తున్నాడు కొట్టివేయడానికి గుడ్డిగా లక్షలాది ప్రజలు పెట్టినారు కాబట్టి గొప్ప గుడ్డిదే యుగ దేవత గొప్ప జనానికి కల్పించింది కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సత్యం గ్రహించి వాటిని అనుసరించి నడుచుకుంటామో అంటే ప్రాక్టీస్ చేస్తామో అవలంబించుకుంటామో మన జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేస్తామో ఆ రహస్యాలన్నీ మనవే అంటే ఈ ధర్మశాస్త్రంలో దాచబడ్డ ప్రతి వాగ్దానము మనదే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ మనకే చూపిస్తాడు దేవుడు అదే రీతిగా మనవి మన సంతతి కాబట్టి మన సంతతి ఎవరు శారీరకమైన సంతతియా ఫస్ట్ నీకు బయలుపరచబడతాయి రెండవది గొప్ప జనానికి బయలుపరచబడత గొప్ప జనానికి ఆలస్యంగా బయలుపరచబడుతు ఫస్ట్ నీకు బయలుపరచబడుతుంది ఎందుకంటే నువ్వు జఫన్యా లాగా ఉన్నావు అంతేనా ఎవరూ చూసిన అదే వాక్యాన్ని చూడండి జఫన్యా పేజ్ నెంబర్ ఏడు నంబర్ సెవెన్ పేజ్ నెంబర్ జఫన్యా అంటే పోయినవరం మనం చూసినాం జా అంటే యహోవా లేక దేవుడు అనర్థం జా అంటే దేవుడు ఏ ఎల్ ఎల్ అంటే కూడా దేవుడే ఎల్ అంటే కూడా దేవుడే ఏలియా ఎలిమెకు ఎలైజా ఎల్ ఈఎల్ అంటే దేవుడే అనర్థం జా అంటే కూడా దేవుడే అనార్థం కాబట్టి చాలా మందికి ఆ రోజుల్లో పేరు ఆ రీతికి పెట్టుకునేవాళ్ళు ముందు దేవుని పేరు పెట్టి దేవుని యొక్క అని రెండవ పేరు స్టార్ట్ అర్థమవుతుందా జఫన్యా అంటే జా తర్వాత ఫన్యా అంటే జఫన్యా అంటే దేవుడే దాచను దేవుడే దాచుకొను దేవుడే దాచిపెట్టెను అని అర్థం కాబట్టి జఫన్యా అంటే దేవుడే ఒక తరాన్ని దాచిపెడుతున్నాడు దేవుడే తన వాక్యాన్ని దాచిపెడుతున్నాడు రహస్యములు అయినవే కాబట్టి ఆయననే దాచిపెట్టాలా అందుకే మనము నహోము గ్రంథం తర్వాత ఏ అధ్యాయం అని సతమతం అవుతుంటే దేవుడు మనకు చూపించిండు నహోము గ్రంథము చివరి అధ్యాయము చివరి వర్షంలో ఒక తరం ఎవ్వరు లేరు ఈ సత్యాన్ని ప్రకటించేవారు ఎవరు లేరు గొప్ప జనానికి హెచ్చరించేవారు కానీ ఒక నేను కాపాడుకున్నా ఏలియా అన్నాడు ప్రవ్వా ఎవరు లేడు నీ కొరకు రోషం కలిగి నిలబడిన వాడు ఒక్క ప్రవక్త లేడు ఒక్క సేవకుడు లేడు ప్రవ్వా అంటే దేవుడు అంటున్నాడు ఏలియా నువ్వే కాదు నేను ఏడు వేల మందిని ఏడు వేల మందిని నేను దాచిపెట్టుకున్నాను నా కొరకు బయలులకు శాస్త్రంగా నమస్కారం చేయని ఏడు వేల మంది భక్తులను ఏడు వేల మంది ప్రవక్తలను నేను దాచిపెట్టుకున్నాను కాబట్టి యుగ సమాప్తిలో ఆయన ప్రవక్తలను దాచిపెట్టుకున్నాడు సరే విరవిగేది కాదు నేను ప్రవక్తలని చెప్పడానికి కానీ మనకి ప్రవచన వరాన్ని దేవుడు అనుగ్రహించింది అందుకే ఇవి అర్థమవుతున్నాయి లేకుంటే అర్థం కాదు ప్రవచన అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని ఇదిగో దేవుడిని సమృద్దిగా ఆచరించబోతుండ్రు ఇదే యహోవాకు అనేది కాదు ప్రవచనం అంటే బైబిల్లో దాచపెట్ట ఈ ప్రవచనాలన్న అన్నింటినీ సత్యాలని మనం అర్థం చేసుకుని అనేకులకు ప్రకటించి సంఘ క్షేమ అభివృద్ది గురించి వీటిని వాడుకోవాలనం క్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచన సారం కాబట్టి ఏసులవ్ గురించే ప్రకటించి అనేకులను ఆయన చెంతగా నడిపించేదే ప్రవచనం యొక్క పరమార్థం కాబట్టి మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి జఫనియా అంటే యహోవాసే దాచుకు కాబట్టి ఒక కరంను ఒక చిన్న గుంపును దేవుడు యుగ సమాప్తిలో దాచుకుంటుండ అదే మనం చూసినాము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయమా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం మనం చూస్తున్నాము ఈ భూమికి ఈ లోకమునకు హాని ఏ హాని చేయకుము ఎందుకు మన దేవుని దాసులను ముద్రించే వరకు కాబట్టి మాన దేవుని దాసను ముద్రించు వరకు ఈ లోకానికి ఏ హాని చేయకుడి అని ఒక దేవదూత దిగొచ్చి ఇతర దూతలకు చెప్తున్నాడు నాలుగు దూతలకు చెప్తున్నాడు నాలుగు చాలా జాగ్రత్తగా ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి నాలుగు అనే పదం మనల్ని వెంటాడుతూ ఈ వాక్యం అంతటా ఈరోజు కాబట్టి అక్కడ కూడా ఏడవ అధ్యాయంలో నలుగు నలుగురు దూతలు భూ నాలుగు దిక్కుల నుంచి వాళ్ళు పట్టుకున్నారు వెజల్స్ బౌల్స్ పట్టుకున్నారు శిక్షించాలి ఈ లోకాన్ని ఈ లోకానికి తీర్పు తీర్చాలని వాళ్ళు సిద్దంగా ఉన్నారు అప్పుడు ఐదవ దూత దిగొచ్చి ఆగండి కొంతకాలం ఎందుకు మన దేవుని దాసలను ముద్రించాలి కాబట్టి ఇది ముద్రించే కాలం అది ఎప్పుడు సెట్ అయింది అనేది నాకు తెలియదు అది ఎప్పుడు ఎండతుందో కూడా నాకు తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము టైమింగ్స్కి కాదు ఆయన సూచనలు మనకు తప్ప ఎవరికి బయలుపరిచాడు ఒక తరం వారికి ఇవన్నిటిని ఇస్తాడు కాబట్టి మనకు వీటిని చూపిస్తాడు ఇది ముగించే కాలంలో దగ్గరున్నాం ఎందుకంటే టూ థౌసండ్ ఫోర్టీన్ ఏదైతే ఉంటుందో తెలియదు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏదైతే ఉంటుందో తెలియదు కాబట్టి ముగించే కాలం లేక ముద్రించే కాలం ముద్రించే కాలము ముగించే టైంకి కూడా మనం సిద్ధపడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి జఫనియా అంటే దేవుడే జీవం దేవుడే యోహో మనని దాచుకోలేను కాబట్టి లక్షా నలబై ముద్రించి దాచుకున్నాడు కాబట్టి ఎవరు ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించలేదు ప్రకటించని వారు లేరు అని నా గ్రంథంలో మనం చూస్తుంటే నేను ఎత్తిపెట్టుకున్నా నా హోము బాధపడుతున్నాడు ఎవ్వరు కూడా లేరు ఈ యొక్క సత్యాన్ని ఒకసారి చూడండి నా హోమగ్రంథం నా హోమ గ్రంథం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం అసోరరాజా నీ కాపర్లు నిద్రపోయి నీ ప్రధానులు పండుకొని కాపర్లు అంటే సర్పములు ప్రధానులు అంటే తేళ్లు కాబట్టి నీ కాపర్లు నిద్రపోయి ప్రధానులు పండుకొని నీ జనులు మూడవ గుంపు మనకి ఎప్పుడు మూడు తలుగుతుంటది కదా నీ జలలో పర్వతముల మీద చెదిరిపోయి కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవులందరు చెదిరిపోత ప్రపంచమంతట రకరకాల బోధనలో అంత మోసకరమైన బోధనలో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు పుంచెముల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిస్త పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది కాబట్టి మూడు గుంపులు పులిసిపోవలసిందే కోతి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగ నరక వేయబడతాయి గుంపును అగ్నిగుండ నేను బయటకు తీసుకొస్తాడు రెక్క కాబట్టి ఈ లోకము యుగ సమాప్తి ఈ రీతిగా ఉంటుంది అయితే చూడండి పర్వతముల మీద చెదిరిపోయి వారిని తమకూర్చేవాడు ఒక్కడు లేడు అని నా హోము బాధపడుతున్నాడు ప్రవ్వా ఒక్కడు అని ఏలియా బాధపడుతున్నాడు ఈరోజు చాలా మంది అరిహితుగా బాధపడుతున్నాడు నువ్వు బాధపడుతున్నావా కానీ ఇప్పుడు నీకు అర్థమైంది ఈ రోజు కూడా ప్రవ్వా ఎవరూ సత్యని ప్రకటిస్తున్నాడు ప్రవ్వా అందరు మోసపోయిన ప్రవ్వ అందరు ఏ ప్రతి సంఘంలో చూసినా మోసకరమైన బోధం ఉంది ప్రవ్వా ప్రపంచమంతటా ఇది ఐశ్వర్యానికి సంబంధించింది ధనంతో కూడింది గెహాజీకి సాదృశ్యంగా ఉంది లోకం సేవకుల జీవితం గెహాజీకి సాదృశ్యంగా ఉంది ఎలిషా కాలంతో ముగించిపోయింది రోషంగలిగి జీవించే సేవ జీవితం అందరూ గెహాజీ ఆశపడి అన్ని తెచ్చుకుంటున్నారు రోగవ్యవస్థలు ఆత్మీయంగా వాళ్ళు రోగ ఆత్మీయంగా వాళ్ళకి కుషిరోగం అంటే పాపం పాత కాలంలో కుషిరోగం అంటే పాపం కాబట్టి గెహాజీకి కుషిరోగం వచ్చింది ఆత్మీయంగా వీళ్ళంతా కృషి రోగాన్ని తెచ్చిపెట్టుకుంటారు అంటే వాళ్ళ పాపాన్ని సమకూర్చుకుంటారు ఈ లోకంలో దేన్ని ఆశించకూడే అంటే వాళ్ళంతా ఈ లోకాన్ని ఆశిస్తున్నారు ఈ లోకంలో గొప్ప కావాలా గొప్ప సంఘాన్ని కట్టుకోవాలా గొప్ప సేవకుని కావాలా ఇవన్నీ సైతాన్ యొక్క తలంపులు కానీ ఒక్కడు కూడా వీరిని సమకూర్చే వారు లేకపోయారు గొప్ప జనాన్ని ఒక్కడు కూడా సమకూర్చే లేడన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మనకి జఫన్యా గ్రంథం ద్వారా నేను నేనే దాచిపెట్టుకున్నాను ఎవరిని లక్షా నలబై నెల వేల మందిని కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మన కొరకు అమర్చి పెట్టినట్టున్నాయి దేవుడు ఈ వాక్యాలు నేను ఏ పుస్తకాల్లో చదవలేదు ఏ క్యాసెట్లలో ఏ రీదలో వినలేదు కానీ నాకు ఎందుకు బయలుపరుస్తున్నాడు నేనేమన్నా స్పెషల్ ఆయన దృష్టిలో మనం స్పెషల్ కాదు కదా మనం ప్రయాసపడుతున్నాము వ్యస్తానం ఆశపడుతున్నాము ఆ టైంకి దేవుడు అనుగ్రహిస్తుండ్రు ఆయనకంటే ముందు పరిగెత్తితే ఆయన ఇస్తలేదు అంతే తేడా కాబట్టి ఆయన తానికి తగినట్లు పోతుంటే ఆయన ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు కాబట్టి జఫన్యా గ్రంథంలోనే మనము ధ్యానించాలా నాహోం నిహమ్యా కాదు హబక్ కాదు అది జఫన్యాకు సంబంధించిందే ఎందుకంటే ఒక్కడు కూడా లేడు చెదిరిపోయిన వారిని సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేడు ఈ రోజు ఎందుకు అందరు చెదిరిపోయిన వారు అందరు చెదిరిపోయినవారు మన వాళ్ళని సమకూర్చేవాడు వాళ్ళని సమకూర్చాలా అని నా అరిచేవాడు కూడా వాళ్ళేడు కాబట్టి నా హోము లక్ష నలబై నాలుగు వేల మంది సాదృష్టంగా ఉన్నాడు ఆయన అరుస్తున్నాడు మనం కూడా ఇక్కడ కూర్చొని ఆయన సాదృశంగా ఉన్నాం మనం కానీ మనం కూడా ఎవరు లేడు ప్రవ్వా సమకూర్చెట్టే ప్రతిరోజు పొద్దున్న ఇదే ప్రార్థన చేస్తున్నా ప్రభ ప్రపంచేవకులందరినీ సత్యాలకు నడిపించు ప్రవ్వా వీరందరూ గొప్ప జనాన్ని సత్యాలకు నడిపించాలా అని ప్రార్థన చేస్తున్నా నేను కూడా అక్కడనే ప్రార్థన చేస్తున్నా ఎవ్వరు లేడు ప్రభావ వీళ్ళందరినీ మార్చుకో ప్రవ్వా కానీ ప్రభు చెప్తున్న ఈ రోజు మనతో నేను కొంతమందిని ఎత్తిపెట్టుకున్నా నా సేవ నా సత్యాని సత్యాన్ని బయలుపరచడం వాళ్లకు ఎందుకంటే అమోసు గ్రంథంలో మనం చూస్తున్నాం కదా మూడవ అధ్యాయంలో ప్రతిసారి ఈ వాక్యాన్ని మూడవ అధ్యాయం ఏడవ వర్షంలో ప్రభు తాను సంకల్పించిన వాటిని తన దాసైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది కూడా చెయ్యడు కాబట్టి అంటే ఆ దాసని ఎత్తిపెట్టుకున్నాడు యుగ సమాప్తిలో కొంతమందిని ఆయన ఎత్తిపెట్టుకున్నాడు వారికి వీటిని బయలుపరుస్తాడు కాబట్టి మనమే అటువంటి వారము మనకి వీటిని బయలుపరుస్తాడు ఎందుకు బయలుపరుస్తాడు మనం వాటిని అమలుపరచుకుంటున్నాం మన జీవితంలో దాన్ని స్వీకరిస్తున్నాము వాటిని పాటిస్తున్నాము కాబట్టి పాటించడం అంటే ధైర్యంగా దాన్ని ప్రకటిస్తున్నాం అంతకుముందు చెప్పిన ఆయన తప్పుడు బోదని మనం సరి అంటే మనం పాటిస్తున్నాం ఇప్పుడు పాతది విడిచిపెడుతున్నాం సమస్తం కృతమైంది కాబట్టి కొత్తదాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరించి దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు మరీ విశేషంగా వీటిని బయలుపరుస్తున్నారు దేవుడు సరే కొంచెం ఆలస్యం కావచ్చు నేను కూడా కొంత ఎక్కువ టైం తీసుకుని చెప్పొచ్చు కొన్నిసార్లు కటాకట్ చెప్పొచ్చు కదా మీకు నేను కూడా కానీ నాకు కూడా కటాకట్ వస్తాయి కదా నేను మీకు చెప్పాడు కొన్నిసార్లు ఈ మధ్య చూస్తున్న ప్రతి రికార్డింగ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అంటే దగ్గర దగ్గర ట్వంటీ అవర్స్ అంటే ఎనభై నిమిషాలు పడుతుంది అరవై నిమిషాలు కదా ఒక గంట ఎనభై నిమిషాలు పడుతుంది అంతకుముందు నాకు గ్యాప్ అక ముందు యాభై నిమిషాలు పట్టాడు దానికంటే ముందు ఈ నిమిషాలు పట్టాడు కానీ ఈ రోజులలో ఈ గత వారాల నుంచి కొన్ని వారాల నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ఎనభై నిమిషాలే పడుతుంది ఏది ఎడిట్ చేయాలి ఏది కట్ చేయాలి తెలిక కొన్ని వదిలేస్తున్నా అట్లనే ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడైనా వాటిని మనకి రిలీజ్ చేస్తుండో మనకు కూడా తెలుస్తలేదు నాకు కూడా తెలుస్తలేదు ఈ క్షణం వరకు కూడా ఏం రిలీజ్ చేస్తుండో కాబట్టి సరే ఆయన మటుకో మనల్ని దాచిపెట్టుకుంటూ మనమే వీళ్ళని సమకూర్చుకోవాలా ఇది చాలా తీర్మానం ఇందులో ఇంకా డౌట్ పడదు అసలేదు చెదిరిపై పర్వతం మీద చెదిరిపైన గొప్ప జనాన్ని పర్వతములు అంటే మనం చూపించిండు ఒక్క పర్వతమే మనం పాటించాల్సింది అదేంటి శియోను పర్వతం కానీ వారు మట్టుకు పర్వతముల మీద చెదిరిపోయారంటే రకరకాల పర్వతాలు వేరే ఒక పర్వతం వేరే ఒక యేసు కాబట్టి వేరే ఒక బోధ రకరకాల బోధలు రకరకాల పర్వతాలు రకరకాల యేసులను వాళ్ళు వెంబడిస్తున్నారు నా తర్వాత అనేకులు నా పేట వచ్చి పలువురిని మోసగించేదారు కాబట్టి అనేక మంది బోధకులు రకరకాల పర్వతాలను చూపించి మనుషులని మభ్యపెడుతున్నారు వాళ్ళ పర్వతాల మీద చెదిరిపోయినారు నీ బాధ్యత నువ్వు ని నిజమైన ఏసుని వెంబడిస్తున్నావు లేఖనముల ప్రకారము మన మరణించి లేఖనముల ప్రకారము సమాధి చేయబడి మూడోనాడు తిరిగి లేచిన ఆ ఏసుని మనం వెంబడిస్తున్నాం అదే ఏసుని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి ఎవరు వారిని సమకూర్చుకోవాలా ఎవ్వరు లేరు ప్రవ్వా అని నువ్వు ఏలేలాగా అరుస్తావా జపానియా యహోవాసే దాచుకును యహోవాసే ఏర్పరచుకును ఏడు వేల మందిని యుగ సమాప్తిలో లక్షా మంది అంటే ఎగ్జాక్ట్లీ లక్ష నలబై కాదు ఆ ఏడు ఏడు ఏడు ఏడు మీరు మల్టిప్లై చేసుకుంటా పోతే వస్తుంది లేక పన్నెండు పన్నెండు పన్నెండు పన్నెండు నాలుగులో చేసుకుంటా పోతే మీకు లక్ష వస్తుంది మేథమెటికల్ గా సరే మనం అంత డెప్త్ గా మేథమెటిక్స్ చూడని అవసరం లేదు ఇంకా సాధారణంగా మనకు అందరికి మేథమెటిక్స్ అంటే భయమే కానీ మ్యాథమెటిక్స్ ని పుట్టించిన ఎవరు మన ప్రభు కదా కొలతలేమని అడలేదా ఎవరిని మోసేని మందిరపు దాని తర్వాత యోహాను భక్తునికి అనడలేదా ప్రాణబంధంలో కొలత ఈ రాడ్ తీసుకో ఈ తారం తీసుకోని కొలత అంటే అక్కడ మందిరం ఉంది అక్కడ మందిరం ఉంది ప్రగం గంధంలో వీళ్ళు దొంగలు మందిరం కట్టారు ఎవరికి తెలియని విషయం ఇది అక్కడ దేవుడు చూపిస్తారు మనకి ఈ స్థలం విడిచిపెట్టే అది అనిల కొరకు ఇవ్వబడ్డ అక్కడ వాక్యం మనం ఎన్నో సంవత్సరగీతం చేసిన ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదా కానీ అక్కడ ఉంది ప్రకణ గంధం చివరికి వచ్చినప్పటికీ నిజంగా మందిరం కడతారు అక్కడ పదకొండవ ద్వారా లో అక్కడ నిజంగానే మందిరం కడతారు అప్పుడు దేవుడు ప్రవర్శన దర్శనంలో చూపిస్తుండూ ఈ మందిరం కొల్తే బయట కొంత స్థలం విడిచిపెట్టాయి ఎందుకంటే అది అందులో కొరకు ఇవ్వబడ్డ స్థలం అది వాళ్ల మందిరం అది దాన్ని విడిచిపెట్టేయంటున్నాడు కాబట్టి అక్కడ కష్టంగా వాళ్ళు మందిరం కడతారు కానీ మనం ఏం చెప్తున్నాము దేవుని వాక్యం ప్రకారంగా ఆ మందిరము పనికిరాని మందిరం ఎందుకంటే ప్రవ్వే మందిరం మనమే ఆయన మందిరం ఆయననే దేవాలయం ఆయన శరణమే దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని కొలగొట్టండి అంటే నేను చనిపోయినక మూడనాడు తిరిగి లేస్తా అని చెప్తున్న దానికి సాదృశ్యం అది కాబట్టి ఆయన తిరిగి లేడానికి దేవాలయానికి స్థిరపడానికి సాదృశ్యం కాబట్టి మనము మీరే ఆ దేవాలయం అన్నాడు కొరింతలు రాసిన పౌలు ద్వారా మనం నేర్చుకుంటాం కాబట్టి మన శరీరమే దేవుని ఆలయం దాన్ని మనం పాడు చేయొద్దడు నువ్వు దాన్ని పాడు చేస్తే దేవుడు దాన్ని పాడు ఉంది వీటిని ఆత్మీయ సత్యం అర్థం చేసుకోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మీయమైన మందిరాన్ని చెడగొట్టుకోవద్దు ఓ రీతిగా చెప్పాలంటే శారీరకంగా నువ్వు దాన్ని చెడు అలవాట్లు చెడు తిరుగుడులు చెడు తిండ్లు తినుడు త్రాగుడు వీటన్నిటికీ దాన్ని మనము బలహీన పరచద్దు ఎందుకంటే దాని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని దెబ్బతింటా నువ్వు నిర్లక్ష్యంగా తినడం త్రాగడం ఇవన్నీ చేస్తే ఆ లోపల అవయవాలు వాటి పనులు వాళ్ళు చేసి అవి బలహీనమైపోతా ఉంటాయి అవి బలహీనమైపోయి వాటి పని చేయడం ముగించుకుంటాయి పది సంవత్సరాల ముందు చేయాల్సింది పది సంవత్సరాల ఎనకలనే ఎక్కువ పనిచేస్తే ఆ ఆర్గన్స్ ఎందుకు ఎక్కువ కాలం ఉత్తేజపర పడి ఉంటాయి కాబట్టి వాటిని మనం ఆయాసపెట్టద్దు మితంగా తినాలా ఎంత తినాలా ఏం తినాలా ఆ జ్ఞానం మనకు అవసరం సరే ఇవన్నీ మనం చూడద్దు ఇప్పుడు అవి వాక్యం ఎక్కేటో వెళ్లిపోతుంది కాబట్టి జెఫనియా అంటే యహోవాసే దాచుకును యహోవనే ఏర్పరచుకును యుగ సమాప్తిలో ఆయననే మనల్ని సిద్దపరచుకును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదటి అధ్యాయము జఫన్యా మొదటి అధ్యాయం మొదటి వర్షంలో మరికొన్ని విషయాలు మనం చూస్తాము మొదటి అధ్యాయము మొదటి వర్షం యూదారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిచ్యాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదలియాకు జనమైన హుషి కుమార్ జెఫన్యాకో ప్రత్యక్షమైన యహో వాక్కు ఇంగ్లీష్ బైబుల్లో రివర్స్ కుంది నేను చూసిన ఒకసారి చూడు ఇంగ్లీష్ బైబుల్లో మొదటి వచనం జఫన్యా మొదటి అధ్యాయము మొదటి వచనంలో యోసియా జోసియా కాలం యోసియా రాజు కాలం కాబట్టి జఫన్యా ఏ ప్రవక్త సమకాలకుడు యోసియా కాలంలో రెండు ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు జఫన్యా ఉన్నాడు ఆ పేర్లు మొదటి వచనంలో జెన్యా ఇది జెఫన్యా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ద సన్ ఆఫ్ కుషి ఫైన్ ఇక్కడ చూడండి యూధారాజు అంటే యూదా గోత్రంలో పుట్టినవాడు అంటే దావిదు దావిదు గోత్రంలో పుట్టినవాడు అంటే దావిదికి మునిమనమడు అన్నట్టు కాబట్టి యూధారాజకు అమోను కుమారైన యోషియా అంటే దావిదికి మునిమనవడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి మనం పోయేవరకు చూడలే దావిదు సంతతులకెళ్లి వచ్చినవాడు యోషియా కాబట్టిోషియా దినంలలో అని హెచ్చరిస్తాడు అంటే ఎన్నో తరం దావిదు సొలమోను సొలమోన్ తర్వాత రెహబాము రెహబాము తర్వాత ఇంకొక తరం తర్వాత పుట్టినవాడు యోషియా కాబట్టి మునిమనవాడు అని అర్థం కాబట్టి ఎన్నో తరాల తర్వాత మంచి యోషియా చాలా మంచి రాజు ఇస్రాల్ దేశంలో అందరికంటే మంచి రాజు అంటే దావిదు లాగా అట్లా కొన్ని తప్పులు చేసిండు కాని యోషియా ఏ తప్పు చేయలేదు చాలా యథార్థంగా దేవుని కొరకు జీవించినవాడు తర్వాత మొత్తం విగ్రహార్థనంతా తొలగించిండు ఆ దేశంలో అంత మంచి రాజు యోషియా కానీ చాలా తక్కువ కాలమే బ్రతికిండనెప్పుడో కొన్ని సంవత్సరాల యోషియా గురించి ధ్యానిస్తుంటే నాకు బాధ అనిపించింది ఇంత మంచి రాజు ఒక్కడలేనటువంటి రాజు తన తాతలు అంతగా జీవించలేదు సరే పశ్చాత్తాపం కలిగిన వాడు చాలా పశ్చాత్తాపంతో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నవాడు కానీ ఈయన ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి పాపం చేయకుండా మొత్తం విగ్రహాలను అన్నింటినీ క్లీన్ చేయించి అబద్ద బోధకులను అన్నింటినీ తరిమివేసి మంత్రగాళ్ళన తరిమివేసి తన దేశంలో నుంచి దేవుని కొరకు అంత పరిశుద్ధంగా జీవించిన ఈ రాజు చాలా తక్కువ కాలమే జీవించింది ఎందుకు జీవించింది దేవుని విధానం ఎప్పుడైతే యోషియా చనిపోతాడో ఆ దేశము మరి చెత్తగా తయారైపోత ఎన్ని విగ్రహాలు తీపిచ్చేసిండో దానికి డబుల్ ట్రిబుల్ వచ్చేస్తే మళ్ళీ ఆయన చచ్చిపోయినాక ఎందుకు దేవుడు దాన్ని పర్మిట్ చేసిండు సరే జఫన్యా మనం గ్రంథాన్ని అర్థం చేసుకోవాలా దాన్ని ధ్యానిస్తుంటేనే ఇవన్నీ విషయాలు మనకు అర్థమైతాయి అంత షార్ట్ టైమ్ లో ఎందుకు తీసేసిండు దేవుడు యోషియాని సరే ఇక్కడ నాలుగు తరాల గురించి మనం చూస్తున్నాం కదా హూసు దాని గదలియా దాని తర్వాత అమరియా దాని తర్వాత హెజకియా అంటే నాలుగు తరాల గురించి మాట్లాడుతున్నాడు మనకు ఒక ఆస్తికరమైన విషయం దేవుడు చూపించిండి పోయిన వారం ఏంటంటే చిన్న ప్రవక్తల గురించి ఎంత గురించి మనం ధ్యానించినా ఏ మొదటి అధ్యాయము మొదటి వర్షంలో అంతమంది తాతల గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడిని చూస్తున్నాము నలుగురు నాలుగు తరాల గురించి కాబట్టి జఫన్యా అనేవాడు ఏ వంశంలకే వచ్చిండు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మీకు ఇంకా ఏమని అర్థమవుతుందా ఒక విషయం జాగ్రత్తగా ధ్యానించండి జఫన్య ఎక్కడోడు ఎవరోడు జాగ్రత్తగా ధ్యానించండి జఫన్య గురించి మాట్లాడుతున్నాడు అంటే దావిదు గోత్రంలో ఉన్న రాజుల కాలంలో ఈయన సేవ చేసిండు అని అర్థం కాబట్టి ఉపవాన రీతిగా అర్థం చేసుకోవాలి యుగ సమాప్తిలో ప్రపంచమంతటా దావిదు గోత్రీకుడు ఆయన యేసు ప్రభుత్వని వెంబడిస్తాడు కాబట్టి ఆయన కాలంలో అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి జఫన్యా కాలం అంటే మన యుగ సమాప్తి కాలం మన కాలం అని కూడా మనం అర్థం చేసుకోవాలా ఖూషు కూషు అంటే ఒక విషయం మనకు అర్థమైంది మోసే భార్య కూడా కూసు వంశస్థాలనుంది వాక్యం కదా ఎక్కడ చూస్తాం మనం పన్నెండు ఏడు కూషు అంటే కూషు అంటే పురాణం చూస్తాం నల్లనిది నల్లని నల్ల జాతి వారు బ్లాక్స్ ఇంగ్లీష్ లో బ్లాక్స్ అంటాం నీగ్రో అనొద్దు మనం నీగ్రో అనే పదాన్ని యునైటెడ్ నేషన్స్ తృణీకరించింది కాబట్టి నీగ్రో అనే పదాలు మనం వాడద్దు ్లాక్స్ అంటాం మనల్ని బ్రౌన్స్ అంటారు ప్రపంచంలో ఇండియన్స్ ని బ్రౌన్స్ అంటారు అట్లనే చైనీస్ ని ఎల్లో అంటారు ఇంతకు ముందు చైనీస్ ని మొంగ్లైడ్స్ అనేటోళ్ళు మొంగలైడ్ అంటే నడ్డి ముక్కు వాళ్ళని మొంగలైడ్స్ అంటారు కాబట్టి ఇప్పుడు మొంగలైడ్ అనే పదాన్ని కూడా వాడద్దు అనేసి యునైటెడ్ దాన్ని నిషేధించింది కాబట్టి మనం కూడా వాళ్ళని అట్లాంటి పదాలతో వెళ్లవద్దు ముఖ్యంగా సేవ జీవితంలో ఉన్న వాళ్ళ మనం కూడా నల్ల తెలు ఇట్లాంటి పదాలు మనం వాడొద్దు ఎందుకు మోసకి దేవుడు నల్లయమనిచ్చిండు అట్లంటే అదే ఆఫ్రికాలో ఏస్రో ఫోటో చూస్తే నల్లగానే ఉంటది ఊహించుకోండి చైనీస్ ఏస్రో ఫోటో పెట్టుకుంటే ఎట్లుంటది కాబట్టి మనం వాటికి ఆసక్తి చూపించదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సమస్తం కృతమైంది ఆత్మతో కూడింది ఆత్మీయమైనది కాబట్టి కొత్తది శారీరకమైంది కాదు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా కొత్తది ఎట్టి పరిస్థితిలో శారీరకమైంది కాదు అన్న విషయం సరే మనకి ఒకటి బాగా అర్థమైంది నల్లది అంటే నల్ల నలుపు పాపానికి సాదృశ్యం అది అది ఆత్మీయమైంది పాతది నల్లగుంది అంటే శరీరమైంది బ్లాక్ కలర్ కానీ కొత్తది బాధ కష్టపడికి నలుపు అంటే పాపానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేస్తున్నాం కాబట్టి కూచూరు కూచు హాము సంతతి కదా హాము యొక్క పెద్ద కుమారుని పేరు కూచు కాబట్టి హాము సకితమైన వాడు నోవా కుటుంబంలోకి వెళ్లి ఆశ్చర్యం చేయండి నోవా షేము సంతతి నుంచి వీళ్ళందరు వస్తారు అబ్రహాము వీళ్ళందరూ వస్తారు హామ సద్దతుల నుంచి మోసే మా మామ తరపున మనుషులు వస్తున్నారు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకు దేవుడు వీళ్ళందరినీ ఇట్లా విస్తరించి మళ్ళీ ఎందుకు కలిపిండు అక్కడే ఉంది సత్యం ఆయనకి అందరూ విడిపోయి ఉండడం ఇష్టం లేదు ఆయననే అట్లా రంగులు మనుషులను పుట్టించిందే రంగులు ఆ రీతిగా అందరు ఎందుకు కలిపారు అది దేవుడు విధానం అట్లా కలుపుతాడు ఎందుకంటే మీరు చూడాల్సింది రంగులు కాదు హృదయని అనేసి కొంతమంది బయట దేశం పోయి పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కూడా కాదు చేసుకో తప్పేముంది ఫాస్టర్స్ బయట దేశంలో స్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పేముంది ఇక్కడ స్త్రీలు బయట దేశంలో పెళ్లి చేసుకోవడం తప్పేముంది వాళ్ళు రక్షణ వాళ్ళు కదా లేదు నేను చైనీస్ పెళ్లి చేసుకుంటే మా పిల్లలు ఎట్లా కుడతారంటే నేనేం చేయాలండి వాళ్ళు కూడా నదిముక్కులతో గుడితేవల్ తెలుసు చైనా దేశంలో నీలాగా గుడితే మీ పిల్లల్ని వాళ్ళ ఆశ్చర్యంగా చూడాలి మీ పిల్లల్ని ఇవన్నీ మనం కల్పించుకున్నాం విధానాలు కాబట్టి అటువంటి వీళ్ళేనే లేవు నేను చూసిన ఒక పాస్టరు సౌత్ కొరియాలో అమ్మాయిండ్ పెళ్లి చేసుకున్నాడు సేవకులు ఇద్దరు ఇద్దరు బైబుల్ కాలేజ్ స్టూడెంట్స్ దేవుని ప్రేరపణ కలిగింది వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక మంచి పాప పుట్టింది కానీ వాళ్ళ పాప సౌత్ కొరియా పాప లాగానే ఉంది ఎట్లుంటే అండి నాకు అర్థం కాదు మనం వెళ్తుంది హృదయంతోనే కదా ప్రతిక్షణం ఒక మనిషిని నువ్వు శరీరకంగా చూస్తే నీకు ద్వేషము కోపము ఇవన్నీ వస్తా ఉంటాయి ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపి దేవుని స్వరూపము అన్న తనపు నీకు వస్తే వారి మీద నీకు కోపం రాదు వారు ఎట్లా నీకు కోపం రాదు వాని మీద ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలంటే మనం మనం అటువంటి అవగాహనకు రావాలా ఎందుకంటే పాతవి గించిన ఇదిగో సమస్తం కృతమైన కాబట్టి కూష్యు అంటే నల్లధనానికి సాదృశ్యం లేక పాపానికి సాదృశ్యం కాబట్టి ఆ పాపపు జీవితం నుంచి మనల్ని రక్షించేవాడు ఎవరు గెదలియా అంటే యహోవాసే మహాత్యము గలవాడు పోయేవారం చూసినాం మనం కదా ఎన్నో వాక్యాలను చూసినాం యహోవాసే మహాత్యము లేక మహాదేవుడు సర్వోన్నతుడు అన్న విషయాలు మనం చూస్తున్నాం ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని రక్షించలేరు అటువంటి గొప్ప దేవుణ్ణి మనము స్తున్నాం విషయాన్ని మనము యోపు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వర్షాల చూసినాము ఎందుకంటే ఆయనకి సంవత్సరం లేవనుంది అక్కడ వాక్యం ఆయనకి ఆయన సంవత్సరాలతో పని లేనివాడు నీ ఏజ్ అంటే చెప్తాం ఇన్ని కానీ ఆయనకి లేదు ఏజ్ ఆయనకి తండ్రి లేడు ఆయనకి తల్లి లేదు ఆయనకి వంశం అసలేదని ఉందా లేదా వాక్యం బైబిల్లో బైబిల్లో ఉంది ఆయనకి ఏ వంశం లేదని అంటే వంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న విషయాన్ని చేపడు చూపిస్తుంది మనకి కాబట్టి మనం కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు మాది మంచి గ్రేట్ వంశం బ్రదర్ అని చెప్పుంటారు కదా మా తాతాలు ఇట్లా మా తాతలు అట్లంటే నీకు ఏదో అహముంది అడ్డం నీ తాత ఎవరైతేనేది నీ వంశం ఏమైతే నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు వంశాల్లో పుట్లేదు కదా ఆయన పుట్టించింది నా వంశంలో కాబట్టి వంశం గురించి వీరవీగేద్దేముంది ఎట్టి పసిగా నువ్వు వంశాల గురించి గోత్రముల గురించి మాట్లాడద్దు అని వాక్యం త్రిమోతి హెచ్చరిస్తాడు పౌలు ఇటువంటి గురించి ఇటువంటి వాదంలో నువ్వు ఎప్పుడు పాలు పొందొద్దు ఇటువంటి వాదాలు కాబట్టి వంశాల గురించి గోతాల గురించి కులాల గురించి మతాల గురించి ఇవన్నీ పనికి రాని చెత్త వాటి గురించి మనం ఎప్పుడు ధ్యానించు నేను ఏ కులంలో పుట్టినానో నాకు నలభై సంవత్సరాల వరకు తెలియద్దు నలభై కాదు ముప్పై సంవత్సరాల వరకు తెలియదు నాకు మా నాయన అంతా జాగ్రత్తగా దాన్ని రహస్యంగా పెట్టింది ఆయన చచ్చిపోయినాక ఎవరో చుట్టాలు వచ్చి మా కులం ఏందని ఆయనగా నేనేం విరలీగను ఎవరికి చెప్పను కులం ఎందుకంటే మన ఆయన ఎందుకు దాన్ని బయలుపరచలే బయలుపరచచ్చు కదా ఆయనకు ఇష్టం ఉంటాయి కులం మీద మళ్ళీ అప్లికేషన్ లో ఏం రాయాలంటే ఇండియన్ క్రిస్టియన్ రాయ్ అని చెప్పేటాడు మళ్ళీ ఏం కులం నేను చెప్తున్నా కదా ఇండియన్ క్రిస్టియన్ రాయ్ అటు అట ఆపించింది చిన్నప్పటి నుంచి అంత జాగ్రత్తగా ఆయన చచ్చిపోయినంత ఎవరు తెలదు ఏ కులం ఏ కులంలో పుట్టినామో సరే ఏ కులంలో పుడితే ఏముంది ఏ మతంలో పుడితే ఏముంది మనకు అసలైంది కావాల్సింది రక్షణ అనుభవం కాబట్టి రక్షణ అనుభవం ఉంటేనే నువ్వు ఆత్మీయ గోత్రంలోకి మార్పు చెందుతావని మనము ప్రభావం పదకొండవ అధ్యాయంలో చూస్తామా ఈ వాక్యాన్ని పదవ అధ్యాయంలో చూస్తామా లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రాలలో ఉన్నారు కానీ రూబేను గోత్రం ఎప్పుడూ నశించిపోయింది కదా రూబేను శిక్షపితమైన వాళ్ళని వాక్యం బైబుల్లో కానీ రూబేన్ గోత్రం లేదు మీరు అక్కడ చూడండి పన్నెండో అధ్యాయంలో రూబేన్ పేరు కనిపించదు మీకు అక్కడ దాని తర్వాత దాను గోత్రం కూడా కనిపించదు మీరు చూడండి దాను గోత్రం కనిపించదు మీరు ఎప్పుడైనా ఇంటిపై చూడండి ఇప్పుడు అవసరం లేదు రూబేని గోత్రం కనిపించదు దాను గోత్రం కనిపించదు ఎందుకంటే దాను సర్పము వంటి వాడు అనుంది వాక్యం అంటే దాను అంటేనే సర్పమనర్థం కాబట్టి సర్పము వంటి వారు సర్ప సంతానము ఎట్టి పరిస్థితిలో లక్ష నాలుగు వేల మందికి రాలారు అది పాత కాలం బ్రదర్ ఇది కొత్త నిబంధన కాలం అని చెప్పడానికి వీల్లేదు ధర్మశాస్త్రం నిర్వర్తించేవాడు మన ప్రభు కాబట్టి సర్పము ఎట్లయినా కానీ అందులో ఉండదు పైగా అవి గోత్రాలు ఒకటి రెండు మూడులాగా ఉండవన్నీ తారుమారైపోతాయి కిందికి మీదికి అయిపోతాయి అన్నలు తమ్ముళ్ళు అవుతారు తమ్ముళ్ళు అన్నలు అయిపోతారు కృత నిబంధనకు వస్తాయి కాబట్టి గోత్రము ఆర్డర్స్ లేవు అన్న విషయాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తుండడు బట్ మనం ఎట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు దేవుడు వీటిని ఎంతో రహస్యంగా దాచిపెట్టి మన కొరకు కాబట్టి మనం వాటిని స్వీకరించాలా మనల్ని పాటించాలా ముఖ్యంగా పెళ్లిలో విషయంలో మనం పాటిస్తున్నామా పాటిస్తామా లేదా ఆ పేరు ఎందుకు అయితే కాబోయే పెళ్లి కుమార్తె పేరు హిందూస్ పేరు కదా ఆ పేరు సైతాన్ పేరు కదా అట్లా పెట్టద్దు నువ్వు బొత్స తీసుకున్న పేరే పెట్టుకోవచ్చు కదా అంటే కానీ చూడండి మతంలో ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారన్న విషయం నేను మీకు చూపిస్తున్నా వాళ్ళకి ఆ రకమైన అహంలాగా ఉంటది నేను నేను పట్టుకుందే కరెక్ట్ నేను దేవుని సేవన చేస్తా నేను సాక్ష్యాన్ని చూపిస్తున్న కానీ నీ పాత పేరుతోనే సాక్ష్యం ఉంటుంది విషయం నువ్వెప్పుడు గ్రహించగలవు కాబట్టి పేర్లు మార్చుకోవద్దు నేను చెప్తున్నా పాస్టర్స్ మార్చారు పేర్లు వాడు ఏదో విరవిరుగుతున్నాడు గొప్పతంగా చూపిస్తున్నాడు కానీ పేర్లు మార్చుకోవద్దు ఎందుకు మార్చుకోవాలి పేర్లు నాకు అర్థం కాదు నువ్వు పుట్టుక దోరు అది దేవుని ఏర్పాటు వల్లనే పుట్టినావు కదా ఆ పేరు కూడా ఆయన ఆమోదిస్తేనే పెట్టినరు కదా అది ఇండియన్ నేమ్ చంద్రశేఖర్ అంటే ఇండియన్ నేమ్ అది నేను ఈ దేశంలో పుట్టినా కాబట్టి నాకు ఈ దేశంలో పేరే ఉంటది నేను ఎందుకు మార్చుకోవాల పేరు బాప్ తీసుకుంటే నేను ఎందుకు మార్చుకోవాల పేరు నా హృదయం మారింది కదా సరిపోదు ఆ పేరు కూడా మార్చుకోవాల పేరు మార్చుకోవాలంటే నా సర్టిఫికేట్స్ మార్చుకోవాలా దానికి ఎంత తలనొప్పే ప్రతి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ నుంచి అన్ని సర్టిఫికేట్ నేను మార్చుకోవాలా అది లాయర్ దగ్గర పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా అంత తలనొప్పేది ఎందుకు చేసుకోలేదు ఆ ప్రయాసాన్ని అంత గొప్పదన పేరు కొరకు నేనంత ప్రయాసపడాలనా పేరు కొరకు ప్రయాసపడద్దు నీ రక్షణ పిలుపులు నీ ఏర్పాటు నేను నిశ్చర్జ్ చేసుకోవడం గొప్ప నువ్వు ప్రయత్సపడాలా కష్టపడాలని వాక్యం చెప్తుంది బట్ మన ప్రయాసమంతా దాని కొరకు అనే విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి నలుపు జీవితం కూర్సు అంటే నలుపు జీవితం గదలియా అంటే యోహోవాసే మహాత్మ గలవాడు మహాగనుడు గొప్ప దేవుడు కాబట్టి పాపంల నుంచి నిన్ను రక్షించేవాడు గొప్ప దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు అదే రీతిగా అమర్య అంటే దేవుడే నీకు వాగ్దానం చేశాడు నిన్ను రక్షించుకున్న దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏందో వాగ్దానం చెప్పండి ఏందో వాగ్దానం మనమందరం ఒక వాగ్దానం కొరక సిద్దపడుతున్నాం కదా ఏంటది పర్లోగ రాజ్యం గురించే కదా పాలు తెలు ప్రభుత్వ దేశం కొరికే గత మనం ప్రయాస పడుతుంది అది ఆత్మీయమైంది నిజంగా పాలుండవు నిజంగా తేన ఉండదు అక్కడ కదా అది ఆత్మీయమైంది పర్లోకరం అనేది ఆత్మీయమైంది ఒక బ్రదర్ మొన్న ఇక్కడ కూర్చున్నవాడు పోతా పోతా చెప్పండి మీరు చెప్పింది సగం కరెక్టే బ్రదర్ కానీ ఖచ్చితంగా పర్లోగ రజం ఉంటుంది బ్ర అవును నేను ఎప్పుడన్నా లేదని నేను ఎప్పుడన్నా తెలియదా లేదని నేను లేదని ఎప్పుడన్నా తెలియదు కదా అది మీ మధ్యలో ఉంది అంటున్నాడు ఆయన అందుకే ఆయన కిందికి దిగొస్తున్నాడు మనమేమో ఎక్కడిక పోవాలనుకుంటున్నాం కదా ప్రపంచం అంతటా ఇదే ఆయన ఎందుకు దిగొస్తుండడు ఓ గలలీలారా అని ఎందుకు దూత మాట్లాడుతున్నాడు దూత అబద్దం మాట్లాడాడు కదా వెలుగు దూత అయితే వాడు మాట్లాడుతాడు అబద్దం కానీ ఇక్కడ దూత శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ ఏసు ఏ రీతిగా కొనిపోవడనో అదే రీతిగా తిరిగి వచ్చాడు కాబట్టి భూమి మీద దాని తర్వాత తన బిడల్ని పోగు చేసుకుంటుంది కాబట్టి చెదిరిపోయిన వారిని మనం సిద్ధపరచు ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన సూగలు చేసుకుంటాడు ఆయన విధానం అది కాబట్టి ఆ రీతిగా మనం అర్థం చేసుకుంటున్నాం సరే చూడండి మరోసారి అమర్యా అంటే దేవుడే వాగ్దానం చేసను ఏ రీతిగా హెజకియా అంటే దేవుడే నిన్ను స్థిరపరచును రక్షించుకున్నవాడు గొప్ప దేవుడు రక్షించుకుని నీ పట్ల వాగ్దానం కలిగిన నిన్ను స్థిరపరచును హెజకియా అంటే నిన్ను స్థిరపరచును నిన్ను బలపరచును శ్రమలకుండా వెళ్లిన దేవుని పెళ్ళలనందర్నీ ఆయన తిరిగి స్థిరపరుస్తాడు తిరిగి బలపరుస్తాడు నాలుగు తరాలు కదా నాలుగు తరాలు కన్నా మనం చూస్తున్నాం ఒకటే వచనంలో నాలుగు తరాలున్నాయి ఏ చిన్న ప్రవక్త గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే తరం చూపిస్తాడు ఫలాని తండ్రి యొక్క వాడు జఫన్యా పలాని తండ్రి వాడు దాని నహూము ఎక్కడ వాడు హెల్కోష్ ఎల్కోషియుడు అంటే ఎల్కోసు అనే ప్రాంతానికి సంబంధించినవాడు కదా నహోము అంతేనా నేనే తప్పు చెప్తే మీరు కరెక్షన్ చేయండి అక్కడ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫాదం దాని తర్వాత తెలియదు చేస్తా ఎల్కోషీయుడ్ కదా అక్కడ వాక్యం కాబట్టి నహూము ఎల్కోషీయుడు అని ఆయన ఫాదర్ పేరుంది అక్కడ లేదు కానీ ఇక్కడికి నలుగురు నాలుగు వంశాల గురించి ఎందుకు చెప్తున్నారు దేవుడు కాబట్టి ఉత్త చెప్పాడు నాలుగు వంశాల పేర్లు చూస్తే ఆయన రక్షణ అంటే ఆయన పుట్టుక ఆయన మరణ ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా అవి కూడా నాలుగే కదా పుట్టుక మరణం భూస్థాపన పునరుద్ధానం అవి నాలుగే ప్రతి ఈ నాలుగు అసలు నేను అవన్నీ తగులుతూ ఉంటాయి నాలుగు ఎందుకు తగులుతూ ఉంటాయి అవి ఆయన స్థిరం ఆయన స్థిరపరిచి అవి రహస్యంగా దాచిపెట్టింది ఈ నాలుగనే పదం సరే మూడు అనే పదం దాచిపెట్టింది ఎందుకు బయటకు ధ్యానిస్తుంటే బయటకు వస్తూ ఇప్పుడు నాలుగు ఎందుకు వస్తుంది చూడండి అబ్రహాంకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనకి గాఢ నిద్ర గలిగినప్పుడు ఆది కాండము అధ్యాయంలో ఏం జరిగింది దర్శనం కలిగింది కదా ఒక కళ వచ్చింది పన్నెండో అధ్యాయ కదా పదిహేను చూడండి ఆదికాండము పన్నెండవ ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఆయనకు ఒక కళ గాడ నిద్రగలిగినప్పుడు కళ వచ్చింది కదా పదిహేను పదిహేను చూడండి పన్నెండవ వచ్చాము పదిహేను పన్నెండు గదా గద్దలు ఆ కళయబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేస్తాను సరే మనకి ఎంత తగులుతా ఉంటాయి ఎక్కడ పోయినా గాని ఈ వాక్యాలు గద్దలు తప్పకుండా కళాబరం మీద ఉంటాయి ప్లీనుగా ఎక్కడ ఉన్నావు గద్దలు అక్కడ పోగవునని ఎస్టో కూడా జ్ఞాపకం చేశాను ఇవి నెరవేరవా అవి శారీరకంగా అక్కడ కళ్ళ కన్న గట్టినట్లు మన కాలంలో ఆత్మీయంగా నెరవేరుతున్నాయి అంతే తేడా అక్కడ కూడా గద్దలు కళయబరం మీద ఉన్నాయి కదా అయన చాలా ప్రయాసంతో ఆ గదల్ని అన్నిటి సరివేస్తున్నాడు అబ్రాహం సంతానం నువ్వు నువ్వు అదే ప్రయత్నంలో ఉన్నావు ఈరోజు వాళ్ళు ఎట్ట ధనంతో నువ్వు ఎట్ట ధనంతో చెప్పు గదల్ని ఎట్ట ధనంతో నువ్వైతే కొట్లాడతావు అంటావు కొట్లాడవు గదలతో కొట్లాడలేవు కాదు నువ్వు ఏం ఏ రీతి కొట్లాడుతున్నావు పామ్లని తెలియని తొక్కుటకు మీకు అధికారం ఇచ్చిన అంటున్నాడు శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అంటున్నాడు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని ధైర్యంగా చెప్పాలి కదా ఇవన్నీ ఎవరన్నా కానీ సంబంధాలు చెడిపోతే బ్రదర్ కఠినంగా ఎట్లా చెప్తాం బ్రదర్ నువ్వు చెప్పక తప్పదు ఆ రోజు చెప్పకపోతే నీ లైఫ్ లో మళ్ళా ఎప్పటికి అవకాశం రాదు వాడికి వాక్యం చెప్పడం ఎందుకంటే వాడు రానియాడు దుష్టుడు ఎందుకంటే వాణి గవినులకు పోయి గు నువ్వు వాళ్ళంతా సురేషంగా రానియాడు వాటి నువ్వు ఈ క్షణం ఈ వాక్యం చెప్పకపోతే ఆ సైకిల్ వచ్చేపటి నువ్వు ముస్ కావచ్చు లేకపోతే నువ్వు మరణించొచ్చు ఇదే వాక్యము తిరిగి నీ జీవితంలోకి మళ్ళా రావాలంటే ఒక సైకిల్ ముగించుకుని అది రావాలా ఆ ముగించుకొని వచ్చే టైంకి నీ కాలమే ముగించుకోవచ్చు లేక వృద్ధాప్యంలో నీకు వినిపించకపోవచ్చు నీ కళ్లు కనిపించకపోవచ్చు నీకు అవగాహన శక్తి కూడా ఉండకపోవచ్చు చెప్పలేము అది దేవుని విధానం ఎట్లుంటుందో కాబట్టి ఈ రోజే రేపు నా దృష్టిలో లేదు నేను ఎప్పుడు కూడా రేపు ఏ పోస్పోన్ చేయాలి ఈ రోజే చేసేసుకుంటా ఎంత ఆలస్యమైన పనులు కొంచెం టైం దొరికినా ఈరోజు చేసుకుంటా సరే మనము కష్టపడమనేది మనం ఏదో ఎవరో చెప్తే వచ్చింది కాదు ఇది మన ప్రభు ఎప్పుడో చెప్పిండి మీరు కష్టించి ఫలించి అభివృద్ది పొందామని చెప్పింది అది మన ప్రభు చెప్పింది మనం కష్టపడుతున్నాం అంటే వాళ్ళకి గెలిసింది మేమే కష్టపడతాం వాళ్ళు కష్టపడరనేసి కాబట్టి కష్టపడక తప్పదు మనం ఈ రోజే కష్టపడాలి రేపు ఆలస్య రేపు అనారోగ్యం అయిపోతుంది రేపు ఉండకపోవచ్చు రేపు బంధులు ఉండొచ్చు రేపు యాక్సిడెంట్స్ కావచ్చు రేపు ఏమైనా కాబట్టి ఈ రోజే యహో యహోశివ గంధం చూస్తే కూడా ఈ దినమే మీరు తీర్మానించుకోండి చూస్ దిస్ డే ఈ రోజే మీరు తీర్మానించుకోండి మీరు ఎవరిని సేవిస్తారు జీవం గల్ దేవున్నా లేక ఈ లోకా విగ్రహాలన్నా నేను నా ఇంటి వాళ్ళను యహోవాసే సేవిస్తాం ఈ రోజు తీర్మానించుకుంటున్నాం కాబట్టి మన వర్క్స్ కూడా అంటే ఈ రోజే వర్క్ చేసుకోవాలి ఎట్టి ఫస్ట్ లో నువ్వు పోకముందు అన్ని ముగించుకొని పోవాలా పోస్ట్ పోన్ పెట్టుకోదు మనం ఇది క్రిస్టియన్ ఎథిక్స్ Biblical Work Ethics అంటారు పెట్టింది అంటే నీ యొక్క కర్తవ్యం నీ యొక్క కార్యక ఏమంటాం నీ యొక్క కార్మిక విదనం అది కార్యసిద్ది ఎథిక్స్ అంటే మంచి నియమాలు వర్క్ ఎథిక్స్ అంటే బైబిల్లో చెప్తున్న విధానంగా ఈ రోజే నువ్వు చేసుకోవాలి పనులు పాతవి గతించి పాతకాలం పోయింది నిన్న గటించిపోయి ఇక నువ్వు ఏం చేయలేవు నిన్నటి గురించి రేపు వస్తుందో లేదో నీకు తెలియదు కాబట్టి రేపు గురించి ఏం చిందించిన అవసరం లేదు ఈ రోజుకే అన్ని ముగించుకోవాలి పనులు సాధ్యమైన కాడికి మరి బైబుల్ చెప్తున్న విధానం మనం ఎట్లా జీవించాలి ఈ లోకంలో అందుకే మన ప్రభు చెప్పిండు ఈ లోకస్తుల నుంచి తెల్చుకో ఈ లోకస్తులను చూసి నేర్చుకోండి ఎట్లా జీవించాలని చెప్పిండు ప్రభు అది మీకు చూపించిన వాక్యం వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు చాలా తెలివి ఉంటారు పనులు చేస్తాం పోతా ఉంటారు మనమే వేస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మనం టైం వేస్ట్ చేస్తాం క్రిస్టియన్స్ చాలా టైం వేస్ట్ చేస్తారు ప్రేయర్ మీటింగ్ ఉంటే వాడు టైంకి రాలేలాడు పాస్టర్ టైంకి వచ్చినా ఏది టైంకి చెయ్యడు మన మైండ్ సెట్స్ అట్లా ఉంటాయి మనం ఇతరులకు ఏ రీతిగా ఒక ఎగ్జాంపుల్ లాగా జీవించగలం అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి కదా ఆయన పర్ఫెక్ట్ మనం పర్ఫెక్ట్ కాదు ఆయన పర్ఫెక్ట్ కానీ ఆయనను వెలించిన మనం ఆయన రీతి ఉండాలా లేదా క్రిస్టియన్ పోలిచుకున్నాడు ఆయన పర్ఫెక్ట్ వాళ్ళు మనం కూడా పర్ఫెక్ట్ గా జీవించాలి ప్రతి దాంట్లో అది అందుకే క్రిస్టియన్ వర్కెటిక్స్ చాలా ఇంపార్టెంట్ అసలు క్రిస్టియన్ వర్కెటిక్స్ అనే తెలుసా మనకి ఈ రీతిగా జీవించాలి ఈ రీతిగా మనం ఉండాలనేది సరే ఈ అబ్రహాము ఏ రీతిగా కష్టపడి ఆ గదలను తోలివేస్తున్నాడు రోజంతా తోలివేస్తున్నాడు దాని ఏం జరిగింది ప్రొద్దుగుంక బోచున్నప్పుడు అబ్రహాం యొక్క గాఢ నిద్ర భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ వీరు ఎవరికి దాసులగుదరో ఆ జనంకు నేనే తీర్పు తీర్చుదును ఎప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత సరే నాలుగు వందల అంటే నాలుగు తరాలు ఒక తరము మాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి సరే నేను మీకు ఆ లెక్క చూపించాను నరుని ఆయుష్ డెబ్బదే సో డెబ్బై ప్లస్ డెబ్బై ప్లస్ డెబ్బై ప్లస్ డెబ్బై ఎంత చెప్పండి నాలుగు డెబ్బైలు ఎంత రెండు వందల ఎనభైయా ప్లస్ హండ్రెడ్ డెబ్బై ప్లస్ హండ్రెడ్ చేయండి ఎంతైతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు లాజిక్ ఉపయోగిస్తున్నారు రెండు వందల ప్లస్ వంద అంటే నూట డెబ్బై ఆయుష్ డెబ్బది నాలుగు అంటే నాలుగు తరాలు అంటే డెబ్బై సంవత్సరాలన్నా వంద సంవత్సరాలన్నా ఒకటే అని అర్థం అర్థమవుతుంది కదా దేవుని మేథమెటిక్స్ అట్లుంటుంది ఈ లోకపు మ్యాథమెటిక్స్ వింతగా ఉంటుంది నాలుగు తరాలు అబ్రాహాం హెచ్చరిస్తాడు నాలుగు వందల నీ సంతతి వారు బానిసల్లాగా ఉంటాడు కట్టిక చీకటి అబ్రహం లాగా కలుగుతుంది ఆ నిజంగా జరిగిన ఆ దృశ్యం ఆ కలేబరం మీద గద్దలు పాలడం దాని తర్వాత నాలుగు వందల సంవత్సరాలు నీ పిల్లలు బానిసలు కావడం వారి బానిసత్వం చాలా బాలంగా ఉండడం ఇవన్నీ హెచ్చరిస్తాడు దాని తర్వాత గద్దలకు నేను శిక్ష ఇవ్వబోతున్నాను అంటే ఆ దేశస్థులు నేను శిక్షించబోతున్నాను ఏ రీతిగా శిక్షిస్తాడు అవి శాశ్వతంగా నరకంగిపోతాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి రెండు భాగంలో తెగవేయబడి చత్తురు మూడవ భాగాన్ని అగ్నిగుండ నేను తీసుకొస్తున్నాడు కాబట్టి నాలుగున్నర సంవత్సరాల తర్వాత వీళ్లు అగ్నిగుండ బయట రావాల్సిందే అంటే అనుభవించి వాళ్ళు తిరిగి వాగ్దాన దేశంకి రావాల్సిందే కాబట్టి నాలుగు తరాల తర్వాత దేవుడు అని దర్శిస్తున్నాడు కాబట్టి జఫనియా గ్రంథము నాలుగు తరాల తర్వాత సంబంధించింది అన్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకటే వచనం ఒకటే వచనంలో అన్ని సత్యాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు సరే నేనేక్కడ ఇక్కడ వెతికినా నేనేదో ప్రయాసపడుతుంది అంతే వాటిని అర్థం చేసుకుని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పడం కూడా దానికి డబుల్ డబుల్ కష్టం చెప్పినాక దాన్ని మీరు అర్థం చేసుకోవడం మీకు కూడా మరీ కష్టం కానీ ఇది ఆయన వాక్యం ఆయన వెళ్ళక తప్ప ఎవరికి ఇది ఇవ్వడు అందుకే ఈ లోకస్లోకి ఇది ఏ అర్థం కాదు ఎందుకు ఇట్ల రహస్యంగా పెట్టింది ఈ వాక్యాలు ఒక పాసర ఎందుకు ఇంత ఉపమాన రీతిగా అంత చిహ్న పరంగా వీటిని దేవుడు రాసిండు డైరెక్ట్ రాస్తే తగ్గట రక్షణ పొందరా మనుషులు విని ఉందా లేదా ఒక స్థలంలో ఉంది వాక్యం నాకు జ్ఞాపకం వస్తులే మీరు చెప్పండి ఎక్కడుండవు ఏ స్లో చెప్తాడు చీకటి సంబంధులు వెలుగులోనికి రానియకుండా వారికి ఇవి కనిపించకుండా దాచిపెట్టింది దేవుడు అని వాక్యం మీరే చెప్పండి ఎక్కడుందని ఈ లోకస్తులకు వాళ్ళు సునాయాస్తంగా పర్వ రజల్లో దూరకుండా వారికి అర్థం కానట్లు పెట్టింది దేవుడు వీటిని మీరు ఎక్కడన్నా వెతికి చెప్పండి కానీ ఒకరోజు మనం ధ్యానించం ఆ వాక్యం అక్కడే ఉంటాయి మన ప్రభు మాట్లాడిందంటే నాలుగు సువార్తలే కదా మన ప్రభు నోటీ ద్వారా మాట్లాడిందంటే నాలుగు సువార్తలే ఇంకా వేరే సువార్త లేదు అక్కడ గాస్కుల్ ఆఫ్ థామస్ అని బయటకు ఈ మధ్య గాస్కుల్ ఆఫ్ నికోదిమస్ ఇంకో పుస్తకం వచ్చింది ఈ మధ్య అన్ని బయటకు వస్తాయి పుస్తకాలు యుగ సమాప్తిలో అన్ని బయటకు వస్తాయి పుస్తకాలు కానీ ఒకవేళ దేవుని ఏర్పాటు ఉనిస్తే అవి అప్పుడే ఇందులో కుదర్చబడి కదా అవి దేవుని ఏర్పాట్లు లేవు దేవుని ప్రేరేపణతో ఉన్నవి కావు కాబట్టి వాటిని పక్క పెట్టిండి అనేసి వాడిని తృణీకరించడం కూడా వీల్లేదు ఎందుకంటే వాళ్ళు నిజంగా తామసే చెప్పిండేమో అయితే అవి చూసినప్పుడు అన్న వాక్యాలు ఈ వాక్యాలకు తగినట్లుంటే వాడిని తృణీకరించడానికి వీల్లేదు అది కూడా ప్రభునే మహిమ కానీ దాన్ని నేను సువార్తలాగా తీసుకోను ఈ రోజుల్లో అనేక మంది పుస్తకాలు రాస్తున్నారు అవి ధ్యానిస్తున్నాం ఒకటి సాక్ష్యం రాస్తుండ్రు దాన్ని ధ్యానిస్తున్నాం సాక్ష్యం చదువుతున్నాం అబ్బా దేవుని రక్షించండి శుద్ధిస్తుంది దేవుడు కానీ అది పనికిరాంది అనేసి పనిస్తలేం కదా దాన్ని తృణీకరిస్తలేం అది కూడా దేవునికి సాక్ష్యంగానే ఉందనేసి దాన్ని చదువుతున్నాం రూర రాష్ట్రంగానే పుస్తకాలు ఆ దేవుని పుస్తకం లాగా ఉంది కాబట్టి దాన్ని చదువుతున్నాం ఇప్పుడు పాల్ దినకరణ పుస్తకం చదువుతలేరా బ్రదర్ దినకరణ పుస్తకం రాసిన పుస్తకాలు చదువుతలేరా చదువుతాం కానీ వాటిని సువార్తలాగా బైబుల్ కి ఈక్వల్ గా తీసుకోం వాటిని కాబట్టి యువ సమాప్తిలో ఇటువంటి అన్ని రకరకాల ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నేను జమ చేసి చూడుల్ ఎంత లాగు ఉందని చెప్పుకోవడానికి ఎంత లాగు ఏం లాగు బైబిల్ అందులోని సత్యం మీ హృదయంలోకి వెళ్లాలి కదా అందుకే ఈ చీకటి సంబంధం ఏరీతిగా తయారైతుందంటే అసలు నేను ఆ వాక్యం చెప్పాలనుకున్నా గానీ ఈ రోజు మనకి ఇంకా టైం లేదు వచ్చేవారానికి మనం చూస్తాం కానీ క్లుప్తంగా ఎమ్స్ ఎంఓస్ గ్రామానికి బయలుదేరిన శిష్యుల గురించి మనం ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుంటాం మనం ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఈ సత్యాలు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టవు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి అన్న విషయం కాబట్టి ఎంఓస్ గ్రామానికి బయలుదేరిన ఆ శిష్యుల గురించి ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త దేనికి సంబంధించిందంటే మన ప్రభు తిరిగి లేచిన దినానికి సంబంధించింది ఆయన మరణించి సమాధిని గెలిచి లేచిన దినానికి సంబంధించింది ఇరవై అధ్యాయం అందరు దుఃఖం నుండి చనిపోయిండు ఇంతకాలం సేవలో తిరిగినప్పు ఆయనతో పాటు గంభీరంగా ఎంతో ఆనందం ఉండే ఆయన మనతో పాటు ఉన్నంతపుడు ఎంతో ఆనందం ఉండే ఎన్నెన్నో అద్భుతాలు చూసినాము ఎన్నెన్నో సేవ స్థలాలు తిరిగినము ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన దేవుని వాక్యాలు విన్నాము ని ఇప్పుడంతా నిర్మానుషం అయిపోయింది ఆయన లేడు ఒంటరి జీవితం ఏం చేయాలా ఎంఓస్ గ్రామానికి వెళ్లిపోదాం అని శిష్యులు సిద్దపడుతున్నారు ఎంఓ గ్రామంలో బిజినెస్ ఉందేమో వాళ్ళకి నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని జీవితం నుంచి బయటకు వస్తామో ఈ లోకపు జీవితం అంటే ఏదో సంపాదిద్దాం ఏదో కొనుక్కుందాం ఏదో సాధిద్దాం అన్న తపనలో ఉంటాం కాబట్టి ఈ యొక్క ఇరాలయంలో కూడా ఇద్దరు శిష్యులు బయలుదేరారు మగ్ధలేని మరియా మరికొందరు స్త్రీలు ఆ సమాధికి సమాధి తోటకు వెళ్లినప్పుడు వాళ్ళు అక్కడ చూసి దేవుడితో మాట్లాడడం విన్నర్ ఏమని మాట్లాడిండ్రు నాలుగవ వర్షంలో ప్రకాశమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలుచుండిరి వారు భయపడి ముఖంలో నేల మోపియుండగా వీరు సజ్జైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకున్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం నాకు చాలా ఇష్టకరమైన వాక్యం ఆయన జీవంగల దేవుడు నువ్వు మృతులలో వెతుకుతున్నావు సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అంటే సమాధిలో ఆయన ఎందుకు ఆయన బ్రతికినాడు బ్రతికిన సమాధిలో ఉన్నాడు సమాధి తోటల్లో ఎవరున్నాడు ఆ విషయం మనము ప్రసంగి గ్రంథం నుంచి నేర్చుకున్నాం కాబట్టి సమాధుల పండగ అని క్రైస్తవులు చేస్తున్నారు వీళ్ళంతా గొప్పజనం వాళ్ళు కేథలిక్స్ కావచ్చు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ కావచ్చు వాళ్ళంతా గొప్ప జనమే వాళ్ళకి బుద్ది లేదు వాళ్ళకి జ్ఞానం అసలేదు ఎందుకంటే ప్రభు లేడు వాళ్ళలో ఎందుకో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఎందుకైతే మీకు ఈ వాక్యం తెలియాలా వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన వినరు దేవుడు అప్పుడు వాళ్ళంతా తవ్వా మేమెంత ప్రార్థన చేసినా మా ప్రార్థన ఎందుకు నువ్వు వినవు ఈ వాక్యం నేర్చున్నా మనం మేమెంతగా మొర పెట్టినను మా మొర ఎందుకు మీరు విన్నారు అని అంటున్నారు వాళ్ళు గొప్ప జనము సమలకాలంలో అక్కడనే ప్రార్థన చేస్తారు ప్రవ్వా మేము ఎంత ప్రయాస పడుతున్నాము అన్ని చేసినాం ప్రవ్వా ఉపవాసాలున్నాము నలభై రోజులు గుడ్ ఫ్రైడేకి ముందు ఉపవాసం ఉన్నాము ఈస్టర్ పండగ చేసినాం గుడ్ ఫ్రైడే చేసినాం క్రిస్మస్ పండగ చేసినాం అన్ని చేసినాం ఎప్పుడు పట్ట అప్పుడు ఉపాసం మీటింగ్స్ అంటే అక్కడ పరిగెత్తినాం అన్ని చేసినాం అక్కడ దనాలు చేసినాం ఇక్కడ ధర్మాలు చేసినాము పబ్లిక్ మీటింగ్స్ కి డబ్బులు పెట్టినాము అనాథ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చినాం అన్ని చేసినాం అయినా కానీ మా ప్రార్థనకి ఎందుకు జవాబిస్తావు ప్రవ్వా అని విల్లో ప్రార్థన చేస్తారు యువ సమాప్తిలో నన్ను కనపరచను గాని వారి హృదయములు నాకు బహు దూరంగా ఉన్నాయన్నాడు కాబట్టి నీ పెదములు కాదు ముఖ్యమైన నీ హృదయం చాలా ముఖ్యమైన ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నీ హృదయం ఆయనకి దగ్గరగా ఉంటే నీ హృదయంని ఆయన సమర్పించుకుంటే నీ పెదములు ఆయన ఎట్లా యథార్థతతో సుతిస్తాయి లేకుంటే వేషధారణతో సుతిస్తాయి అని నువ్వు ఎంత గంభీరంగా గమకంగా పాట పాడినా నీ హృదయం దూరంగా ఉంటే పనికిరైన జీవితానే కదా అందుకే చాలా మంది మంచి మంచి సువార్త గాయకులు గాయకురాళ్లు గాయకునీలు ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళ హృదయాలు పవికి దూరంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మహిమ పొందుకుంటున్నారు అసలు మహిమ రావాల్సింది మన ప్రభుకి కానీ వీళ్ళిద్దరు చూడండి ఈ స్త్రీలు దూత చెప్పిన మాటను బట్టి త్వరగా పరిగెత్తి ఆ నిరాశతో దుఃఖకరంగా ఉన్న శిష్యులకి చెప్తుంటే ఏం జరిగింది చూడండి ఏడవం మనుష కుమారుడు పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువబడి మూడవ దిన ముందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనేది ఒక దూత చెప్పాల్సి ఆయన జ్ఞాపకం చేసిండు దూత కూడా అదే చెప్పాలా తువార్త ఏం చెప్పాలా మనం ఏం చేయాలి దూత చేయాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన మీతో ముందుగానే చెప్పిండు మీరు అక్కడనే మర్చిపోతారా యువ సమాప్తిలో క్రైస్తవులు అట్ట మర్చిపోతారు అన్న విషయాన్ని ఎందుకంటే బోధకులు చెత్తగా తయారైతారు వాళ్ళు చెప్పే బోధలు విని క్రైస్తవులు అందరు మోసపోతుంటారు అర్థం చేసుకుంటాం దాని చూడండి అప్పుడు వారు ఆయన మాటలో జ్ఞాపకం చేసుకుని సమాధి యొక్క నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ పదకొండు అంటే పదకొండు మందే కదా శిష్యులు పదకొండుగురు శిష్యులను శిష్యులకు తకిన వారికి తెలియజేసేది ఈ సంగతులు అప్పోస్తలతో చెప్పిన వారేమనగా మగ్గులనే మరియో యుహన్నాయు తల్లి అయిన మరియో వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు వారి పేరు లేవక్కడ అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను ఎవరు అప్పోస్తలను అంటున్నారు ఆశ్చర్యకరం కదా పన్నెండు మంది ఇంకా తక్కిన సేవకులు స్త్రీలు వచ్చి చెప్పారు ప్రభు తిరిగి లేచిండు అన్న విషయాన్ని చెప్తే వారికి అవి వెర్రితనంగా ఉన్నాయి ఎప్పుడన్నా ధ్యానించిండ్ర ఈ వాక్యం నేను ఈరోజు సాయంత్రం ధ్యాని చాలా కఠినంగా కష్టంగా ఉంది అది అది అది వింటుంటేనే కష్టమైంది అరే ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయనతో పాటు తిరిగి సేవ చేసి ఆయనతో పాటు తిన్నవాళ్ళు ఆయనతో ఆయన చేస్తున్న అద్భుతాలు చూసిన ఎన్నెన్నో మర్మాలు తెలుసుకున్నవాళ్ళు ప్రవ్వా నీ నామం నా దయంలో గట్టిగతే వణికి వెచ్చిపోతే అంటే మీ సంతోషము వాటిని మతి మీరు సంతోషిస్తున్నారా దయ్యాలు పడిపోతే సంతోషిస్తున్నారా క్రైస్తవులు అక్కడనే సంతోషిస్తున్నారు అక్కడ దయ్యాలు పడుతున్నాయి ఇక్కడ రోగులు మంచిగా ఇచ్చినట్టే కానీ మీ సంతోషము పర్లోక మందు అసలైన సంతోషం అది దయ్యాలు పడిపోవడం కాదు రోగులు స్వతపరచడం కాదు అవి ఆయన దృష్టిలో చాలా చిన్నవి సృష్టిలో బహుఘనమైన అద్భుతము రక్షణ అనుభవం అంతకంటే మించిన అనుభవం అద్భుతాలు ఏమీ లేని లోకంలో దేవుడు మహిమ పక్షరాణం ఎందుకంటే ఎంతో ప్రయాసంతో అయినా తన ప్రాణిని త్యాగం చేసింది కదా అది స్వీకరించిన వాడు ఒక్క రక్షణ పొందితే ఆయనకి ఎంత ఆసక్తి అది ఆ బిడ్డ నేను శ్రమ పడ్డానన్న ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం అది సత్యమని స్వీకరించిన వాడు అనేసి ఎంతో అది ఆయనకి చాలా ఇష్టమైంది కాబట్టి అటువంటి వాటికి చాలా ప్రాధాన్యతన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కానీ ఈ అప్పోస్థలందరూ అంటే సేవకులు ఒకప్పుడు బలంగా సేవ చేసిన వాళ్ళు అప్పోస్థలు ఆ మాటలు విని వెరితనంగా వారికి ఈ మాటలు వెరి మాటలుగా కనబడింది అంతేనా వెరీ మాటలుగా కనబడను వెరీ మాటల్ ఏంది వెరీ మాటల్ చెప్పండి నాకు అర్థం కాదు వెరీ మాటలు ఏం చెప్పండి ఆయన మునగా తిరిగిస్తాను వాళ్ళకు వాగ్దానం చేసింది మళ్ళీ వీలేమట అని నిజంగా లేడు ఆయన అని వీళ్ళు వచ్చి సిస్టర్స్ అందరు సాక్షిమిస్తుంటే అప్పోస్సులు ఏమంటాడో తెలుసా మీకు మెంటల్ వర్తిందా చచ్చిపెట్టాడు సచిన ఎట్లా లేస్తాడు అంటే అంతవరకు నమ్మిన వాళ్ళు లాస్ట్కి ఏమైంది వాళ్ళకి చచ్చిపోయినవాడు మూడోన్నర తర్వాత ఎట్లా లేస్తాడు మర్చిపోయిందా లేదు వాగ్దానం అంటే రక్షణ అనుభవం ఏం జరిగింది వాళ్ళకి అస్సలైన రక్షణ అనుభవం అక్కడే ఆయన మరణాన్ని ఎవరు తృణీకరిస్తాడో వాడి రక్షణ పోగొట్టుకున్నట్టేవాడు అస్సలైంది అక్కడనే రక్షణ అనుభవం అందుకే మనం ప్రతిక్షణము ఆయన శిలో మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా శిలో మరణం దగ్గరనే నిలబడాలా ఆ శిలో దగ్గరనే నిలబడాల నీ సేవ బోధ అంతా నేను చెప్పే వాక్యం అంతా శిలో మరణం దగ్గర అది మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీలదు ఒక్కసారి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే వాడు పట్టుకుంటాడు గద్ద వాని విధానం అది కాబట్టి మనం ఎట్టి పర్స్సులో అక్కడి నుంచి పోవద్ద విషయం మనం నేర్చుకుంటున్నాం కానీ ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి వెళ్లిపోయిన తర్వాత శిష్యులందరూ ఆయనని ధృవీకరించారు ఈ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా ఇది చాలా కష్టం ధ్యానించడం కష్టమే ప్రకటించడం కూడా కష్టమే శిష్యులందరూ చూడండి ఆయనతో పాటు సేవ కాలం నువ్వు మంచి సేవ కానీ ఆయన మరణించి తిరిగి లేచినాక నువ్వు గొప్ప జనంగా మారిపోయినావు మొదటివారు కడపటి వారు ఇప్పుడు కడపటి వారు మొదటి వారు కావాలా బాగా చూడండి ఇది మీకు చూపించేసి ఇంకా వాక్యాన్ని ముగించుకుంటా వచ్చేవారు దీన్ని మనం కొనసాగించుకుందాం దేవుడు ఏ రీతిగా నడిపిస్తారు రీతిగా నాలుగు తరాల తర్వాత ఎలా తయారవుతున్నారు మూడు నాలుగు తరాల తర్వాత క్రైస్తవ జీవితం ఎట్లా తయారైతుంది అంటే ఉపమానిత నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ నాలుగున్నరది కాదు వీళ్ళందరూ ఈ గ్రామం ఈ ఎమౌస్ గ్రామానికి బయలుదేరిన శిష్యులు చూడండి దానికి ముందు ఆదివారం ఉదయకాలంలో జరిగినది ఆ స్త్రీలు చెప్పిన సాక్ష్యము వీరికి వెర్రి మాటలు లాగున్నాయి వెరి వీరు వారి మాటలు నమ్మలేదు నమ్మద్దు నమ్మద్దు బాగా అర్థం చేసుకోండి మనము ఆ లక్షణ అనుమతి నాలుగు లాగా ఉన్నా మనకు బయలుపరచబడింది ఫస్ట్ ఆయన లేచిండని నేను మీకు చెప్తున్నావుదా ఉపమాన్ రీతిగా మనకి సత్యం బయలుపరచబడింది మనం పోయి వాళ్ళకి చెప్తే వారికి ఇవన్నీ వెర్రి మాటలు లాగుంటాయి ఎమ్మోస్ గ్రామకు సంబంధించిన వాక్యం మనం ఎప్పుడన్నా దీర్ఘంగా ధ్యానించాలా పొద్దు సాయంత్రం అంత టైం కూడా పట్టదు అది రెండు మూడు రోజులు పోతా ఉంటది అంతగా ఉంది డీటెయిల్డ్ గా ఆడ విషయాలు ఎమ్ గ్రామానికి సంబంధించిన అంటే ఎమ్వు మార్గంలో ఏం జరిగింది ఎమ్మఒ గ్రామానికి బయలుదేరిన శిష్యులు ఆ వారి మార్గంలో ఏం జరిగిందన్న విషయము మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం వారు ఎట్లా తయారైంది ఆ పదకొండు మంది అప్పస్తులు వారితో పాటు ఇంకా కొంతమంది అప్పస్తులు జమ దాని తర్వాత వారందరు ఎట్లా తయారైనా ఆయన సమాధి గెలిచి లేచిండు అన్న విషయము విన్నప్పుడు వెర్రి మాటల్లాగా ఉండి వారు నమ్మలే నీ విశ్వాసం అక్కడే ఉంది నీకు బయల్పరచదాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు రక్షణ పోగొట్టుకున్నట్టే ఇంతగానేమో చూసినాం నీ యొక్క పిలుపు నీ యొక్క ఏర్పాటు నువ్వు నిశ్చయించుకోవాలా నిశ్చయపరచుకోవాలా అది నీ యొక్క ప్రయాసం దాని కొరకు మీరు కష్టపడాల జాగ్రత్త పడాలన్నట్టు ఎందుకు జాగ్రత్త పడకపోతే మోసంలో పోతాం మనం అభిన చూపించే నాలుగు తరాలు శ్రమల గుండా పోవలసిందే నాలుగు తరాల తర్వాతనే ఆయన వస్తాడు ఆయన వచ్చే టైంకి వాళ్ళు ఎట్లా తర అది రీతిగా మళ్ళా వాళ్ళందరూ మళ్ళా సంవత్సరాలు నశించిపోయిన వాళ్ళు తరము నలభై సంవత్సరాలు నశించిపోయింది అరణ్యంలో నశించిపోయిన ఒక తరం అంతా నశించిపోయింది ఇది అంతా ఆశ్చర్యకరంగా ఉంటది కదా అంటే ఐదవ తరము నశించిపోయింది అరణ్యంలో ఆరవ తరము పాలితెల్లి ప్రపంచ దేశంలో ప్రవేశించింది కానీ ఆ ఆరవ తరము ఏడవ తరంగా మారాలా అంటే ఏసం స్వీకరించాలా కానీ అది స్వీకరించాలి ఆరులాగనే ఉండిపోయింది అందుకే మృగంలాగా తయారైంది అది ఈరోజు దేశం మృగంలాగా ఉంటుంది పురీతిగా ఈ లోకం అంతా మృగంలాగానే ఎందుకంటే జబర్దస్తి చేస్తుంది కాబట్టి మృగం యొక్క సంఖ్య అంటే అది జబర్దస్తికి సంబంధించింది ఎవడైతే ఈ లోకంలో జబర్దస్తి చేసేవాడో వాడు మృగంలాగనే మనకి సరే మీకు ఒక వాక్యం నేను చూపించి ఇంకా ముగించుకుంటాను పన్నెండ వర్షంలో అయితే పేతులు లేచి సమాధి యుద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా విడిగా పడిను అతడు జరిగేదాని గుర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను ఆ పన్నెండు మందిలో పేదరొక్కడు ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిడు ఆయన ఇల్లు ఎమ్మస్ గ్రామం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన ఇంటికి వెళ్తున్నాడు ఆయన ఇంటికి వెళ్తున్నాడు సమాధి పోయిండు చూసిండు అక్కడ నారవడం తప్ప ఏం లేవు ఆశ్చర్యంతో ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్తుంటే ఇంకొక శిష్యుడు దొరికిండు ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు ఎరు ఎరునకు ఆమర ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకడు సంభోషించుకొని చూడేది సరే ఈ ఇద్దరు యువరు అనేది క్లియర్గా లేదు ఇక్కడ సరే పేసులు అని కొంచెం కొంచెం క్లారిటీ ఉంది ఇంటికి మెల్దేయండి కాబట్టి పేసులతో పాటు ఇంకా ఒకరున్నాడు ఇద్దరు శిష్యులు వారిలో ఇద్దరు అని కానీ వాళ్ళ పేర్లు లేవు బాగా అర్థం చేసుకోండి వారిలో ఇద్దరు బాగా అర్థం ఇద్దరు అంటే రెండు గుంపులు రెండు గుంపుల సాదృశ్యం వారిలో ఇద్దరు శిష్యులలో ఇద్దరు రెండు గుంపులు కాబట్టి వారు బయలుదేరిండ్రు సరే అందులో పేతురు ఉండొచ్చు ఇంకా క్లేఫా అనే ఒక వ్యక్తి ఉండొచ్చం కదా వెళుచు జరిగిన ఈ సంగతులు అన్నింటిని గుర్చి ఒకంతనూ ఒకడు సంభాషించుకొని వారు సంభాషించు ఆలోచించుకొని యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నరిచేను మూడు గుంపులనే రెండు గుంపులు ఇద్దరు సేవకులు ఇద్దరు శిష్యులు వారితో పాటు ప్రభు నడుస్తున్నాడు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన సృష్టికర్త అని ఎప్పుడు గ్రహిస్తాం ఆయన మరణించి సమాధిని గెలిచి ముననుడు తిరిగి లేచిండు వాగ్దానం చేసినట్లు లేఖనంలో ప్రకారం ఆయన మున తిరిగి లేచిండు కాబట్టి ఆయన లేచిండు కాబట్టి సృష్టికర్త ఎందుకంటే ఆయన ఆ రీతిగా చేయడం వలన సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకున్నాడని కొలస పత్రిక మొదటిదా మనం చూసినాం కాబట్టి ఆయన మరణం ద్వారా ఆయన మరణించి పునరుగణం పొందినాక సమస్త సృష్టి మీద తిరిగి తన అధికారాన్ని పొందుకున్నాడు అది నువ్వు ఎప్పుడు గ్రహించాలా ఆయనకి సంపూర్ణంగా ఈ లోకం మీద అధికారం ఉంది నువ్వు దానికి సమర్పించుకోవాలంటే రోగాలు ఎందుకు విడిచిపెడతాయో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన సమస్తం మీద అధికారం పొందిండు నువ్వు రోగాన్ని హెచ్చరిస్తప్పుడు గద్దిస్తప్పుడు సైతాన్ని గద్దిస్తప్పుడు ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేసుకో రోముల రాష్ట పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఏముందంటే ఆయన సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకొని ఆ విజయాన్ని మన చేతిలో ఇచ్చిండు అందుకే సైతన ఏసుక్రిస్తూ పాతాలలో బంధిస్తున్నా అంటే అది శాశ్వతంగా నరకానికి పోవాల్సిందే ఎందుకు ఆయన అక్కడ అధికారాన్ని పొందుకున్నాడు తిరిగి నీకు అధికారం ఇచ్చిండు ఎందుకంటే ఒకప్పుడు ఆ అధికారం ఇస్తే నువ్వు పోగొట్టుకున్నావు ఆదామ వాళ్ళ సమస్త సృష్టి మీద వారికి అధికారం ఇచ్చింది ఆదమవలకి వాళ్ళు పాపం చేసి అధికారాన్ని పోగొట్టుకున్నారు మన ప్రభుత్వ తిరిగి వచ్చి తన రక్షణ మార్గం ద్వారా ఆ అధికారాన్ని తీసుకుని తన చేతిలోనికి మనకి అప్పగించింది కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవాలా ప్రతిదీ ఆయన అధికారానికి సమర్పించాల అది చాలా ప్రాముఖ్యమైంది నువ్వు రోగాల నుంచి విడుదల పొందాలంటే రోగగ్రస్తులకి విడుదల కల్పించాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని వాడండి మనుషులకి విడుదల కలుగుతుంది ఆయన అధికారానికి మనం అందరినీ లోబడేటట్టు తయారు చేయాల గొప్ప జనం ఎందుకు అధికారానికి లోబడతలేదు అందుకే రోగగ్రస్తులు ఉన్నారు వాళ్ళంతా మరణించారు ఇప్పుడు చూడండి యేసు మూడవవాడు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేకుండా వారి కనులు మీరే చెప్పండి ఎవరు వారి కనులు మూసారు ఎందుకు మూసారు దాని పైన చూసినాం మనం అక్కడే ఉండి కరణం వాళ్ళు నమ్మలేదు వెర్రి మాటలు అనరు నమ్మలేదు ఎప్పుడైతే వెర్రి మాటలు అంటారో నమ్మరో వారి కన్నులు మూతబడతాయి ఈ యుగ దేవత వారికి గుడ్డితనని కల్పించింది ఎవరికి సేవకులకు ఒకప్పుడు దయ్యమైన కొట్టింది అద్భుతాలు చేసిన ఎంతో మందిని దేవుని చెత్త కనిపిస్తే వాళ్ళు శిష్యులు ఎప్పుడైతే వాళ్ళు నమ్మలేదో ఆయన పునరుద్ధనాన్ని వారికి గుడ్డితనం వచ్చింది సృష్టికర్త రక్షణ పొందినాకే ఆయన మరణించినాక ఆయన మరణించి మూడోనాడు తిరిగి లేచినాక ఆయన సృష్టికర్త అంటే ఆయనకు ముందు కాదా బ్రదర్ అని కూడా ప్రశ్నించచ్చు మొత్తం ఈ చరిత్ర చెప్పాలా ఆదాం కాలం నుంచి ఆయన ఎప్పటికైనా సృష్టికర్తనే ఆదా మామలు దాన్ని పోట్టుకున్నా ఆయన సృష్టికర్తనే ఎందుకంటే ఆయన సర్వోతుడు అని ఇందాక వాక్యం చేస్తున్నాం మనం యోగ గృంధంలో ఆయన సంవత్సరంలో లేవు ఆయన మొదటి కలపట్టుకునేవాడు సైతాను అధికారాన్ని గుంజుకున్నాడు ఆదా మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని మళ్ళా మనకి ఇవ్వాలా అది ఆయన విధానం కాబట్టి మనం ఆ అధికారాన్ని వాడుకున్నప్పుడు ఆయన రాజ్యానికి స్థిరపరుస్తాం నీ రాజ్యము వచ్చును గాక అంటే కొత్తగా వచ్చును గాక అని ప్రార్థన చేస్తే రాదు నువ్వు దాన్ని స్థిరపరచాలా ఎట్లా స్థిరపరచాలా సేవ పొలంలో చిత్ర గౌనం విస్తం పోయి వాడిని గుంజుకొని రావాలా అట్లా దేవుని రాజ్యాన్ని స్థిరపరచాలి మనం కాబట్టి నీ రాజ్యం వచ్చినగాక అంటే కండ్లు ముస్త ప్రార్థన చేస్తే రాదు మనమే దాన్ని విస్తరించాలి అందుకే సర్వలోకానికి వెళ్లి సువర్త ప్రకటించమని అట్లా ఆయన రాజ్యం విస్తరిస్తుంది మనం అందుకొనికొచ్చాం ఈ లోకంలో ఆయన రాజ్యం విస్తరించాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకపు రాజలన్నీ ఆయనే అవుతాయి ఎప్పుడౌతాయి ఆటోమేటిక్ గా కావు కదా నువ్వు దాని సిద్ధపరచాలి ఆయన వచ్చేటానికి సిద్ధపరచాలన్నీ రెడీ చేసిన కాల నీ బాధ్యత కాబట్టి మనం ప్రతి క్షణం వెలుకగా ఉంటే చేయాలా సరే ఇక్కడ మనం చూస్తున్నాం సుష్టికర్తని చూడలేని ఈ జీవులు గొప్ప జనంకి సాదృశంగా ఉన్నారు ఈ శిష్యులు మళ్ళా అద్భుతాలు చేసిన వాళ్ళు పరశుధాత్మ అభిషేకం పొందుకున్న అభిషేకం పొందుకున్నవాళ్ళు దేవుని సేవ చేసి అద్భుతాలు చూసిన వాళ్ళు గజగజ ఉనికించిన అనేకులను దేవుని చెంతగా నడిపిస్తున్న అనేకులను మన ప్రభు చేత నడిపిస్తున్న వాళ్ళు గుడ్డితనంలో సృష్టికర్తను చూడలేకపోతున్నారు ఆశ్చర్యం ఈరోజు గొప్ప జనం అటే తరే నమ్మి మోసపుచ్చి బోధలను నమ్మి సృష్టికర్తని చూడలేని స్థితిలో ఉన్నాయి వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నాయి నిజమైన ఏసుని వెంబడిస్తలేవు కాబట్టి వారు గుడ్డితనంలో ఉండి మన ప్రభుని చూడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నువ్వు జఫనియా నేను దేవుడు దాచిపెట్టుకున్నాడు నువ్వు వారికి ఇవి చూపించాలా ఇక్కడ రెండు గుంపులున్నాయి ఈ రెండు గుంపులు ప్రభుని గ్రహించని సిద్ధులున్నాయి ఒకప్పుడు సేవకులే మళ్ళా వచ్చేవారు నేను ఇంకో గుంపుని చూపిస్తా ఇవన్నీ మనకి చూపిస్తున్న దేవుడు యుగ సమాప్తి వరకు ఇవన్నీ నెరవేర్చుంటాయి ఆయన వచ్చినాక ఇవన్నీ నీకు అవసరం లేదు ఎందుకో తెలుసా ఆయన నీ ముఖాముఖిగా చూస్తావు ఇవన్నీ ఆయన చూపిస్తాయి కదా వాక్యాలు ఈ వాక్యం అన్ని చూపిస్తాయి ఆయన వచ్చినప్పుడు ఆయనను ముఖాముఖిగా చూస్తాం ఇవన్నీ అప్పుడు ఇంకా బాగా అర్థమైతాయి అంతవరకు మనకు తప్ప ఎవరికి వీటిని బయల్పరచే దేవుడు కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని ఆయన మహిమ కొరకు వాడుకోవాలా అదే రీతిగా మనము వ్యూహాన్ శువార్తలు చూస్తాం నికోదీమస్ నికోదీమస్ కూడా కదా నికోదీమస్ కూడా మంచి భక్తి కానీ ధైర్యంగా ఎప్పుడు ఆయనను ఒప్పుకోలేదు ధైర్యంగా ఎప్పుడైనా ఒప్పుకోలేదు రహస్యంగానే ఒప్పుకున్నాడు గొప్ప జనానికి సదృశ్యం నికోది మరి అదే రీతిగా మీరు చూడండి ఏసో చనిపోయినప్పుడు సిల్ల మీద చనిపోయినాక పిలాసు దగ్గరికి ఒక వ్యక్తి పోయి ఆయన శవం నాకు కావాలని అడుగుతాడు ఎవరైనా అరిమతయి సంబంధించిన యోసేపు ఉంది వాక్యం ఆయన గురించి అక్కడుంది యోహాను సువార్త చివరిలో పంతొమ్మిది ఆ ఆయన ధనికుడు ఆయనా ధనికుడు ఆయన కూడా శిష్యుడు అనుంది అంటే రహస్యంగా శిష్యుడు వాహటంగా ఎప్పుడే ప్రభుని ఒప్పుకోలేదు కానీ ప్రభుని వెంబడించింది మస్తు ధనం ఉన్నది కానీ భయం ఉన్నది జూదులు అంటే భయం ఉంది ఆయన కూడా చంపుతారని ఆయన ప్రభు శవం అడుగుతున్నాడు ఆయన చన్న ధనికుడు ఆయన మంచి సమాధి ఆయన తయారు చేసి పెట్టుకున్నాడు ఆయన సమాధి నేను చచ్చిపోతే నేను అయినా పెట్టుకోవాలనేసి నా శవం కానీ అది ఏ స్టోక్ వరకు వాడాల్సి వచ్చింది అది యశగ్రంథంలో ఒక ప్రవర్శనం నెరవేరింది అక్కడ అది మనం వచ్చే వీలైతే చూద్దాం ఇప్పుడు చూడడం మనం కాబట్టి అక్కడ ఇద్దరిని కనిపిస్తారు అయితే ఆయన శవము పించినప్పుడు ఇద్దరుంటారు యోసేపు ఆయన అరిమత్య సంబంధి అరిమత్యం ఒక ప్రాంతం అరిమతయ్య అనేది ఒక స్థలం పేరు అంటే అరిమతయ్య అంటే నాలుగు అని అర్థం మళ్ళీ అక్కడ కూడా నాలుగుంటది అరిమతయ్ అంటే నాలుగు స్థలాలు అనర్థం నాలుగు స్థలాలకి ఒకటే పేరు అనర్థం హరిమతయ్ అంటే కాబట్టి నాలుగవ తరం వాడు లేక నాలుగుకు సంబంధించిన వాడు అరిమతయ్ అంటే బాహాటంగా ప్రభుని స్వీకరించని వాడు గొప్ప జనం సాదృశ్యం కాబట్టి ఆ శవం దించినప్పుడు ఆయన ఆయన బాడీని దించినప్పుడు నికోదిమస్ ఈ అరిమతైకి సంబంధించిన యోసేపు ఇద్దరు దించుతారు బాగా అర్థం చేసుకోవాలి మనం అక్కడ అప్పుడు మనకు దేవుడు చూపిస్తుంది ఇద్దరు గొప్ప జనమే ఆయన మరణాన్ని దగ్గరున్నారు కాబట్టి ఉపమాన రీతిగా సీక్రెట్ క్రిస్టియన్స్ వీళ్ళందరినీ వీళ్ళని సీక్రెట్ క్రిస్టియన్స్ అంటామంటే వీళ్ళు బాహటంగా ప్రభు నొప్పుకోరు ఎంతో మంది ఎంతో మంది ఉంటారు యువ ఈ క్రిస్టియన్స్ అంతా బయటికి క్రిస్టియన్స్ అని చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి లాభం పోతుంది పొజిషన్స్ పోతాయి ప్రమోషన్స్ పోతాయి అన్ని దెబ్బతింటాయి ఈ లోకంలో కష్టం వాటి అన్నిటినీ వాడుకోవడం నువ్వు సీక్రెట్ గా ఉండలేవు సరే అవన్నీ లేకుండా నేను ఇంతకాలం బ్రతకలేదా ఎందుకు బ్రతకలేదు బ్రక్కినాం ఎట బ్రక్కినాం బ్రక్కించేవాడు ఆయన మనం ఆయన మీద ఆరాపడుతున్నాం ఆయననే ఆయన నడిపించాలా నీవు ఎంత తినాలా నీకు ఎంత అవసరమో అవన్నీ ఆయనకు బాగా తెలుసు ఏలియా దాచుకున్నప్పుడు ఎన్ని రోటాలు కావాలని తెలుసు మా అంసం కూడా తింటాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏదీ నేను అనిపించాలను కాబట్టి నీ యొక్క మనసు ఎక్కడ కేంద్రీకరించుకుని ఉన్నావు నీ కులం మీద నీ గోత్రం మీద కాదన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి వాటి మీద ఉంటే నీకు ఎప్పటికైనా అనర్ధమే వస్తుంది ఎందుకంటే శారీరకంగా జీవించే వాడికి ఎప్పటికైనా శ్రమ తప్పదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ నాలుగు నాలుగు గుంపులు కదా నాలుగు చూస్తున్నాం ఈ ఎమోస్ ఇద్దరు శిష్యులు దాని తర్వాత మరియు అరిమతయి వీళ్ళు కూడా రెండు రెండు క్రైస్తవ గుంపులాగా గమనిస్తున్నాం కానీ వారు ధైర్యంగా ప్రభుత్వం స్వీకరించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి యువ సమాప్తిలో క్రైస్తవులు అట్లా తయారైస్తారు గొప్ప జనము ఆ రీతిగా గుడితనంగా తయారైస్తారు ఎందుకు తయారెత్తుందంటే వాళ్ళు ఆయనని సంపూర్ణంగా స్వీకరించలేకపోతున్నారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా అబద్దంగా మారిపోతున్నారు వాళ్ళు నిబంధన చేసుకుంటున్నారు కాబట్టి ఆయన మరణాన్ని వాళ్ళు రుచికి నువ్వు ఎంత గొప్ప అర్మితాయికి సంబంధించిన యువసేపులాగా చాలా గొప్పవాణి కూడా కావచ్చు ఆయన మరణం నువ్వు తప్పదు ఎందుకంటే నువ్వు ఆయన మరణాన్ని ముందు స్వీకరించలేదు కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునోదలు నువ్వు పాలు పొందలేదు కాబట్టి అది రీప్లే అయితది క్రమల కాలంలో నువ్వు మరణించాల్సి వస్తుంది నీ శరాన్ని నువ్వు ధృవీకరించుకుని నీ ఆత్మని ఆయనకు అప్పగించుకోవాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ దేవుడు మనకు చూపిస్తుంది విధానాలు కాబట్టి చెప్పన్యా అన్న పేరుకి తాగినట్లు దేవుడు మనల్ని దాచిపెట్టుకున్నాడు కాబట్టి మనం మటుకు ఇక మీద రోషంగా వీటిని ప్రకటించాలా ఎక్కడైనా ప్రకటించాలా ఇంకా భయపడది సరే కొంచెం తెలివిగా జాగ్రత్తగా ప్రకటించాలి ఇవి అర్థం కాని అన్యులుంటారు అన్యుల దగ్గర ఇవన్నీ మనం ప్రకటించలేం దేవుడని అక్కడ జ్ఞానం ప్రభుత్వం అనులకి ఎట్లా శుభార్త ప్రకటించాలా వాళ్ళకి ఇవన్నీ తెలియవు కాబట్టి మిక్స్ంటే ఇంకా కష్టం సగం అనులు సగం క్రైస్తవులుంటే ఇంకా కష్టం కాబట్టి అవన్నీ దేవుడని జ్ఞానం అనుగ్రహించాలా ఎట్లా వాక్యం ప్రకటించాలా ఏ రీతిగా వీళ్ళని చెందుకు నడిపించాలా నాకు రెండు మందలు ఇక్కడ నువ్వే నడిపించు ప్రభు అంటే ఆయన కచ్చంగా నడిపిస్తాడు అటువంటి కృపదేవుడు మీకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులకు దేవాలయ మీకు వందాలయనా మరోసారి ప్రభా జాకి సంబంధించిన వాక్యలు మీరు మా మాట్లాడుతున్నారు ఈ యొక్క రెండో వారమున ప్రభావ మీరు అనేకమైన విషయాలు మా తాను మాకొక ముఖ్యమైన పని ఉందని జ్ఞాపకం చేస్తున్నారు కానీ మేమే అనేక నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ప్రభు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించి మీ యొక్క నీతి సత్యాన్ని మేము ప్రజలకు ప్రకటించాలా ప్రవ్వాల్గవ తరం త్వరత ప్రవ్వా చెడిపోయింది క్రైస్తవ జీవితం చెడిపోయిందని మీరు చూపిస్తున్నారు నాలుగవ తరం త్వర ప్రవ్వా వచ్చింది ఐదవ తరం ప్రవ్వా ఐదవ తరం ఆరవ తరంగా మారినట్లు మేము చూస్తున్నాం ప్రవ్వా ఇవన్నీ ఆరవ తరంకి వచ్చి చెడిపోయినట్లు మేము చూస్తున్నాం కాబట్టి మీరు తిరిగి వస్తున్నారు ప్రవ్వా మీ తరం ఏడవ తరం ప్రవ్వా మమ్మల్ని ఏడవ తరంగా మీరు మార్చుకుని ఎనిమిదవ తరంకి మిమ్మల్ని నడిపిస్తున్నారు ప్రవ్వ జీవితానికి మీరు నడిపిస్తున్నారు అటువంటి జీవనంలో మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు జీవించి యథార్థతతో మేము జీవించలాగా అనేకులకు మీ సత్యాన్ని ప్రకటించి వారిని మేం సమకూర్చుకోవాలా ఈ క్షణం వాళ్ళందరూ రకరకాల పర్వతాల మీద చెదిరిపోయినారు ప్రపంచమంతటా ప్రతి పర్వతము ప్రతి క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది ప్రభు వారందరు చెదిరిపోయింటుండగా ఏ రీతిగానన్నా వారిని మేము సమకూర్చుకోవాలా అది మా వల్ల కానే కాదు ప్రభావ ఇది మాకు అసాధ్యం కాని మీకు సమస్తం సాధ్యం ఎందుకు అంటే మేము మీ మంది విశ్వసిస్తున్నాం ప్రభా మీ మేము నమ్మకంచడం కాబట్టి మీకు సమస్తం సాధ్యం కాబట్టి మీరే నడిపించి మీరే మహిమ పొందలాగిన మమ్మల్ని నడిపించి మీరు రాఖర వరుసలా పరిశుద్ధ నామం ప్రార్థించిస్తున్నాం తండ్రి